ప్రార్థన చేశాం పరిశుద్ధులకు దేవ వదనాలేసయ సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూలకారకడా ఆది సంబుధురఘ దేవా మా ప్రవ్వ మీకే వదనాలనైనా ప్రవ్వ ఆ యొక్క మా పాపంలో శాపంలను రోగంలో వ్యసనములను భరించిన మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభావం యొక్క పునరుద్ధనం ద్వారా ప్రవ్వా మాకు మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించినారు ప్రభావ మీ యొక్క పర్లోగపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి అనేక ప్రాంతాలలో మీ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకుంటున్నది మీకు ఎంతో వర్ణాలు ప్రభు ప్రభావ మాలోని ఆయగ్యతను తొలగించండి పరుశుధత్తో వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ మీ కొరకు చేయలాగా సేపడమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయం ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం ప్రభు మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మీ కొరకు తండ్రి అంగీకారంగా జీవించలాగా సేపడండి మా జీవితాలను సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకొని పరశుద్ధతో మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి మినీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నులివెచ్చని జీవితంలో నుంచి మళ్ళీ బయటికి తీసుకురండి అహిక విచారణ చేత మేము కొట్టుకొని పోకుండా ప్రవ్వా స్వార్థము ధనాపేక్షతో మేము బానిసలు కాకుండా ప్రవ్వా ప్రతి క్షణము మీ కొరకు మీ యొక్క నిరీక్షణలో జీవించేలాగానే సేపడమని ప్రార్థిస్తున్నాం అంచలంచలుగా మీ విశ్వాసంలో ఎదుగులాగానే సేపడండి ప్రవ్వ ఏరీతిగా మీ కొరకు మేము ఆత్మల సంపాదనలో ఉండాలను మీరే మాకు బయల్పరచమని ప్రార్థిస్తున్నాం హగ్గాయ ప్రవచనాలు మేము ధ్యానిస్తున్నాం నైనా ఈ యొక్క యుగ సమాప్తి చివరిలో ఉంటుండగా ప్రభు హగ్గాయితో అనేకమైన విషయాలు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వ దేవుని బిడ్డలు ఏ రీతిగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని ప్రవ్వా అది బహువేదనతో కూడిన విషయాలు ప్రవ్వాటిని అర్థం చేసుకోవడం ఎంతో వేదనగా ఉంది ప్రవ్వాటిని ప్రకటించడం కూడా అదే రీతిగా ఉంది నైనా కానీ ప్రవ్వా అవి ప్రకటించకపోతే ఉత్తరవాదిగా వాళ్ళు నిలబెడతాన్నారు కాబట్టి మేము వాటిని ప్రకటించాలా రచించిపోతున్న వాని గురించి మేము వానికి అవి ప్రకటించకపోతే ప్రవ్వాన్ని ఎప్పటిక ఉండలేమునైనా కాబట్టి ఈ యొక్క పనిని మేము మా జీవితాంతం కొనసాగించుకునేలాగా చేపడండి దానికి తగిన పరిషాత్మ నడిపింపు మాకు దయచేసి మీరే మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రియా ఈరోజు డేట్ ఎంత ఇరవై మూడవ తారీఖు జూన్ రెండు వేల పదిహేనవ సంవత్సరం బ్యామిలోనియన్ గ్రిగోరియన్ క్యర్ ప్రకారంగా మనం కొన్ని వారాల నుంచి హగ్గైనా ప్రవచన ధ్యానిస్తున్నాం ఉన్నది రెండే అధ్యాయులైన గాని తొమ్మిదవ వారానికి వచ్చేసినాం అంటే తొమ్మిది వారాల నుంచి హగ్గై ప్రవచన ధ్యానిస్తున్నాం సాధారణంగా క్రైస్తవ సంఘాలలో ఎక్కడ కూడా ప్రవచన పుస్తకాలు ధ్యానించారు ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయంలో మనం ఎన్నిసార్లు ఈ విషయం ధ్యానించినాం దేవుడు తాను సంకల్పించిన వాటిని తమ తన తాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది కూడా ఈ లోకంలో చెయ్యడు రాబోదినలో ఏం జరగబోతుంది రాబోధనలో ఎటువంటి ఉపద్రం రాబోతుంది రాబోధనలో దేవుడి బిడ్డలు ఏరీగా జీవించాలా అన్న విషయాలని హెచ్చరికలాగా దేవుడు కేవలం తన దాసులైన ప్రవక్తల ద్వారానే బయలుపరుస్తాడు యాచకులకు బయల్పరచలే మొదటి నుంచి కూడా పాత నిబంధన కాలం మొదలుకొని ఆయన ఎప్పుడు కూడా యాజకులకు బయలుపరచలేదు ఎందుకంటే యాజక ధర్మంలో ఏందంటే యాజకులు కేవలము వాళ్ళకి బయలుపరచబడిన విషయాలు ప్రజలకు ప్రకటించాలా సంఘం నుండే సభ్యులే ప్రకటించాలా సంఘ క్షేమాభివృద్ధి గురించి అనుగ్రహించబడ్డ ఆ ప్రవర్శన విశదీకరించి హెచ్చరించి ముందుకు ఏరీతి మనం కొనసాగాల ముందుకు ఏ మనం ముందుకు పోవాలా అన్న విషయాలు యాజకుల పని ప్రతి ఇంట ఏరీతిగా దేవుని ఆరాధనని కొనసాగించాలా అని చెప్పే పనే యాజకుంది కానీ యాజకునికి కూడా చెప్పాల్సింది ప్రవక్తనే అంటే ప్రవక్త దేవునికి ప్రతినిధుల లోకంలో ఉంటున్నాడు కాబట్టి ప్రవక్తలకు బయల్పరచబడ్డ విషయాలు ధ్యానించకుండా ఉంటే నువ్వు ఏ రీతిగా దేవుని బిడవు కాబట్టి యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం ఎందుకు వీటిని తృనీకరించింది సరే ఒక విషయం దేవుడు ఈ రోజు కూడా ప్రవచనాల రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు రాబో శమల గురించి మాట్లాడుతుంటాడు మనం ఏ రీతిగా తప్పించుకోవాలా ఎటువంటి భయంకరమైన రోగాలు రాబోతున్నాయి వాటి నుంచి మనం ఏ రీతిగా ముందు జగనే జాగ్రత్తలు ఇవన్నీ హెచ్చరిక లాగా చెప్తాంటాడు వరి విశేషంగా పాత నిబంధన కాలంలో చెప్పబడ్డ ప్రవచనాలు మన కాలంలో నెరవేరుతుంటే వాటిని ఎట్లా మనం నిర్లక్ష్యం చేయగలం ఆయన ఏ రీతి కట్టినా వీటిని తన బిడలకి బయలుపరచాలని ఎంతగానో తపనతో వేదనతో ఉన్నాడు కానీ వినేవాడు లేడు దాన్ని గ్రహించేవాడు అసలేడు కానీ మనకు ఆ ఆసక్తి ఉంది కాబట్టి దేవుడు మనకి విషయాలు బయలుపరుస్తూ అవి విన్నప్పుడల్లా మనకు ఎక్కలేని విడుదల కలుపుతూ ఉంటది నీకు కలుగుతుంది నాకైతే కలుపుతుంది అవి నేను ధ్యానించినప్పుడల్లా నాకు ఎక్కలేని ధైర్యం వస్తూ ఉంటది సరే నేను చెప్తుంటే నాకు తెలియదు ఏం చెప్తున్నాను కొన్నిసార్లు కానీ నేను ఇంటికి తిరిగి వెళ్ళినాక తెల్లవారి ఐదున్నర ఐదు ఐదున్నర ఆరు గంటలకు లే చేసినప్పుడు ఇంకా నేను ఆ రోజు వాకింగ్ కి బోన్ సాధారణంగా వాకింగ్ కి బోతాను కానీ వెన్స్డే వాకింగ్ కి బోన్ అది ఇమ్మీడియట్లీ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లేకుంటే డెస్టాప్ ఉంటే డెస్క్ టాప్ అన్ని కాపీ చేసి చౌకీ హెడ్ ఫోన్స్ ఎడిటింగ్ చేస్తుంటే అప్పుడు నా తను మాట్లాడుతున్నట్టు అనిపిస్తాయి ఆ వాక్యాన్ని అది నా స్వరం కాదు ఖచ్చితంగా దేవుని స్వరం అని నేను అప్పుడు గ్రహిస్తూ ఉంటాను కానీ మనల్ని అందని దేవుడు తన పనిముట్ల లాగా లేక సాధనంలాగా వాడుకోవాలా ఘనమైన పాత్రలాగా వాడుకోవాలా అన్న ప్రార్థన మనకు చాలా అవసరం కోయిన వారం నుంచి దేవుడు అతను రెండు మూడు వారాల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు యుగ సమాప్తిలో ఈ రోజు అంటే మనముంటుంది యుగ సమాప్తిలో దేవుని సేవకులు ప్రార్థన చేయడం మానిషిడు కుందరైతే సంవత్సరాలు సంవత్సరాలు ప్రార్థనలు చేయడం మానిష్యులు అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనకి ఇది కనిపి ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయపోతే నీ సొంత తలంపులో నువ్వు ఉపయోగిస్తావు నీ సొంత జ్ఞానం మీద ఆధారపడతావు అది దుష్టు నుంచి నీ సొంత జ్ఞానం మీద ఆధారపడడం శారీరకమైన జీవితం ప్రార్థనలో సామ్యాన్ని గడిపి ఆయన ఆయన నడిపింపు కొరకు ఎదురు చూసి ఆయన నడిపింపు వచ్చినాక బయలుదేరడం అనేది ఆత్మీయమైన జీవితం ఈ రోజు క్రైస్తవులలో కూడా అదే బలహీనత పొద్దున్నే స్పరిగెత్తాలా ఏదో సంపాదించాలా ఏదో అలసిపోవాలా తిరిగి రావాలా ప్రార్థన జీవితం లేదు దేవుని వాక్యం ధనించడం అసలేదు బైబుల్ చూస్తే అక్కడే ఉంటుంది అది దాని దాని దగ్గర పోయి ఎత్తుకొని దుమ్ము దులిపి తెలిసి చదవాలా అన్న ఆసక్తి ఎవరికి వస్తుంది ఆ విషయాలు ఎందుకు మనతో మాట్లాడతాడు దేవుని వేదన ఆ రీతిగా ఉంది కాబట్టి ఆ వేదన మనల్ని కూడా పట్టుకోవాలా సరే నువ్వు కూడా రేపు బైబిల్ చూసినప్పుడు అరీతిగా ప్రవర్తిస్తావా నీ ప్రార్థన జీవితం వెనకడికి ఎన్ని గంటలు గంటలు ప్రార్థన చేసినా ఈరోజు ఆ రైతుగా చేయగలుగుతున్నావా మరి ఈ ప్రవక్తలతో ఎందుకు మాట్లాడింది దేవుడు యాజకులతో ఎందుకు మాట్లాడింది దేవుడు యాచకులు మందిరంలో ఏదో ఏదో చేస్తున్నాం ఏదో సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు దేవుడు ప్రవక్తలతో ఎందుకు మాట్లాడారు ఊరి చివరిని గుడిసే అక్కడ ఉంటూ ప్రార్థన సమయం గడిపిండు ఉపాసలు ఉండడం ఎన్నో రోజులు పశ్చాత్తాప ఎంతో వేదనతో ప్రభు ఈ ప్రజలను ఏ రీతిగానే నేను ఈ సన్ని నడిపించాలన్న వేదనతో అతను ప్రార్థన చేస్తుంటే దేవుడు అతనితోనే మాట్లాడి కాబట్టి అటువంటి హృదయం మనకు అవసరం మనం మాట్లాడాల మన ప్రభు మరణం అయ్యే సమయానికి కూడా ప్రార్థనలే ఉన్నాడు కదా పస్త పండగ రోజు అంతా ప్రార్థనలు ఉన్నాడు దానికి ముందు నలభై దినాలు ప్రార్థనలు ఉన్నాడు ఉన్నాడు లేదా ఉపాస ఉన్నాడలేదా వాటి ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైంది యుగ సమాప్తిలో సేవ జీవితంలో ఉన్నవాడు వాడు ఏమనుకుంటున్నాడంటే నేను పబ్లిక్ ముందు నిలబడితే ప్రార్థన చేస్తా అనుకుంటున్నా అది కానే కాదు ప్రార్థన నువ్వు వాక్య మెడిటేట్ చేస్తున్నావు వాక్యని ధ్యానిస్తున్నా అది ప్రార్థన అనుకుంటున్నావు అది ప్రార్థన కానే కాదు వ్యక్తిగత జీవితంలో నువ్వు నీ సొంత గదిలోని పెళ్లి తలిపి వేసుకొని ఆయన సరిధిలో నీ హృదయాన్ని కొమ్మరించుకొని ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ రీతిగా చేయకపోతే నువ్వు ఇంకా శారీరకంగానే జీవిస్తున్నావు ఎందుకంటే నీ సొంత జ్ఞానం మీద ఆర్పడుతున్నావు దానికి రావాల్సిన ప్రతిఫలం దానికి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే రక్త మాంసంలో పర్లోకరాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవని పావులు మనకు ఎన్నిసల జ్ఞాపకం నువ్వు శరీరకంగా ఉన్నంత కాలము నీకు పర్లోకరాజ్య ప్రాప్తి కలగనే గలగదు నీకు దూరంగానే ఉంటుంది కాబట్టి హగ్గైకి సంబంధించిన విషయాలు కూడా అదే హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు ఐదు సార్లు కదా ప్రవచ మాట్లాడినట్టు మనం చూస్తాం ఐదు ప్రవచనాలు ఐదు సార్లు దేవుడు హగ్గా ద్వారా ఇసల్పల్తో మాట్లాడినట్టు మనం చూస్తాం మరి ముఖ్యంగా ఈ ఇసెల్ ఎవరు అన్నప్పుడు హగ్గాయ గ్రంథాలను మనం జరించినాం యాభై మంది దేవుని కొరకు స్పెషల్ గా తీర్మానించుకొని బబులు దేశంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉండి ఎంతో ఆడంబరంగా జీవించి ఎంతగానో ధనాన్ని సంపాదించుకున్న బిజినెస్ చేసిన వాళ్ళు ఇసల్ఫా బిజినెస్ చేసేవాళ్ళు మన దేశంలో మారవాడి సెట్లను ఇస్రాల్ ఇస్రాయల్ ప్రజలు ప్రపంచం అంతా చెల్లా చేరిపోయినప్పుడు మారవాడిలాగా జీవించారు అప్పులు ఇవ్వడము మనుషుల దగ్గరికైనా డబ్బులు సంపాదించుకోవడం ఆ రీతికి వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకున్నారు వాళ్ళ జీవిత విధానం ఆ రీతి ఉండే కానీ బాగా డబ్బులు సంపాదించుకున్నాక కొరేషురాజు ఎప్పుడైతే మీ దేశాన్ని మీరు వెళ్ళిపోండి నాకంటే ముందు బబులను రాజు నేనేమో అశురు రాజు కదా కొరేషు అశురు రాజు హకపోతే సార్ అసూరే ఎందుకంటే బాబులోకి అసూరు ద్వారా బుద్ధి చెప్పిస్తారు దేవుడు కాబట్టి బాబు నిబుగతి సార్ మీ దేశాన్ని కొలగొట్టిండు మందిరాన్ని కొలగొట్టిండు బంగారు తీసుకుని వచ్చిండు మందిరంలోని ఉపకరణం అన్నిటి తీసుకుని వచ్చిండు కానీ దేవుని అతను మాట్లాడిండు మీ మందిరం మీరు తిరిగి కట్టుకోండి అనేసి అందుకు నేను మీకు పర్మిషన్ ఇస్తున్నా మీ బానిసత్వం నుంచి మీకు స్వాతంత్రం ఇస్తున్నా మీరు పోయి కట్టుకోండి అంటే ఒక అన్యుడు దేవుణ్ణి తెలుసుకొని మందిరం కట్టమని అవకాశం ఇస్తే ఆ ఆరు లక్షల మంది విశాఖపట్లుంటే అందులో యాభై వేల మంది తీర్మానించుకుని బయటకు వచ్చారు మందిరం కట్టారని యువ సమాప్తిలో కూడా ఇదైతే కొట్టేది చాలా తక్కువ మంది ఆరు లక్షల యాభై వేల మంది అంటే ఎంత చెప్పండి చాలా తక్కువ మంది చిన్న గుంపది ఈ యాభై వేల మంది ఉపమనరీతిగా లక్ష నలభై వేల మంది సాదృశ్యం కానీ నేను లక్ష మంది మనిషి సాదృష్టంగా ఉన్నాను అనేసి చెప్పుకొని నువ్వు విరవీగి శారీరకంగా మళ్ళా ఆ గొప్ప జనంలో పడిపోతున్నావు అంటే సగం సత్యం సగం ఆ ఉండిపోతున్నావు నువ్వు తీర్మానించుకున్నావు నేను గడతా ఆనిషి అందులో వ్యవస్థలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు యాచకులు ఉన్నారు అధికారులు ఉన్నారు పెద్ద పెద్ద మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ తీర్మానించుకొని బయటకు వచ్చేసారు కోరిసన్నాడు నేను కొంతకాలం మీకు డబ్బు పంపిస్తా తన కుమారుడు కోరిస తర్వాత తన కుమారుడు దర్యావేష్ ఎరుబాబులకి చిన్ననాటి స్నేహితుడు నేను కూడా డబ్బు పంపిస్తా తీర్మానించుకొని డబ్బు పంపిస్తా ఫారెన్ ఫండింగ్ వచ్చినంత వరకు మందిరం కట్టినరు ఫారెన్ ఫండ్ ఆగిపోగానే మందిరం కట్టడం మానేశారు ఇదే ఈ రోజు జరుగుతుంది ప్రపంచం అంతటా ఫారెన్ ఫండ్ పంపిస్తాడో పంపిస్తే కడదమా అని ఆలోచిస్తారు గాని మందిరము మనుషుల హస్తాల చేత కాదు ఎవడు ఏర్పరచుకుంది అన్న సత్యం ఎవడు గ్రహించిండు ఎవరైనా గ్రహిస్తుండే ఈరోజు క్రైస్తవులు మరి ముఖ్యంగా సేవ జీవితంలో ఉన్నవాడు మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరంలో నేను నివసించను కూడా నేను పెద్ద మందిరం కట్టాలా లక్షల మంది కట్టాలా హైదరాబాద్ లో బిగ్గెస్ట్ చర్చ్ కట్టాలని నాకు ఆశ ఉంది బ్రదర్ అని నా తనొక పాసర్ అంటున్నాడు అంటే ఇది ఈ యుగ సమాప్తి నుండి గుణగణం ఆ సత్యాన్ని తృణీకరించి పక్కకు పెట్టి తెలిసినాక కూడా మళ్ళా చేతిలో ఈ బ్రిక్ అండ్ మోటార్ చర్చ సెంటర్ పెట్టింది అంటే బ్రిక్ అండ్ మోటార్ అంటే బ్రిక్స్ అంటే ఇటుకలు మోటార్ అంటే మాల్ తెలంగాణ భాషలో చెప్పాలంటే సిమెంట్ మాల్ సిమెంట్ ఇసుక కలిపితే అనేదాన్ని మోటార్ అంటారు బ్రిక్ అండ్ మోటార్ చర్చ సెంటర్ పెట్టింది అంటే మీరేమన్నా చెప్పాల మీరు ఇటుకలు మాల్తో చర్చలు అంటారు పెట్టింది అటువంటి చర్చలకి ప్రాధాన్యత ఇస్తారు ఈరోజు గంభీరంగా కట్టాలా మనుషులు ఆక్రహించుకోవాలా నువ్వు మనుషులుగా ఆకరించుకోవాల్సింది ప్రభుత్వట్టు మనుషులు ఆకరింపజేయాలా అన్న సేవ జీవితం నువ్వు అర్థం చేసుకోవాలైతే ఈ రోజు సాయంత్రం నేను నాకు ఒక చిన్ననాటి జ్ఞా విషయాలు జ్ఞాపకంగా నేను తిరిగి మా మదర్ తను ఆ విషయాలు జ్ఞాపకం చేస్తుంటే ఆమె కూడా కరెక్ట్ ఈ పాట పాడుతుంది చిన్నప్పుడు ఆ యాభై వేల మంది బయటికి వచ్చి మందిరం కట్టడం ఆరంభించి ఎవడో అబద్ధ ప్రవచనం చెప్పింది అప్పటికి ఫండ్ ఆగిపోయింది దర్యావేష్ కాలం నుంచి ఫండ్ ఆగిపోయింది ఫండ్ ఆగిపోవడం వలన పద్దెనిమిది నెలలు ఇల్లు మందిరం కట్టడాల్సి మానేసి వాళ్ళ సొంత గృహాలు కట్టుకున్నారు ఎట్లా గృహాలు కట్టుకున్నారు అంటే సారంభి అంటే టైల్స్ మంచిగా టైల్స్ తను అలంకరించి రూఫ్ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు అయితే ఆ చిన్ననాటి కాలంలో మేము ఒక పాట పాడట వాళ్ళం ఆ పాట జ్ఞాపకానికి వస్తా లేదు కానీ ఒక వచ్చినే జ్ఞాపకం వస్తుంది ఏంటంటే సారంభీ గృహములలో అన్న పాట జ్ఞాపకానికి వస్తున్నారు కాబట్టి ఆ రోజు గల్ కూడా అదే పాట ఉంది ఈ రోజుల్లో కూడా అదే పాట అవుతుంది మనము మంచి మంచి ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నాం గానీ దేవుని సేవ కొరకు మన జీవితాన్ని సమయాన్ని గడపలేదు నువ్వు డబ్బులు ఇవ్వచ్చు నీ డబ్బులు ఉన్నాయి కాబట్టి నీ డబ్బులు అవసరం లేదు నీ హృదయం అవసరం కదా మందిరం కట్టాలన్నప్పుడు నీ హృదయం అవసరం నువ్వు ఎంత డబ్బులు కట్టించినా గానీ ఆయనకు అవసరమే ఆయన ధనాగారంలో ఎంత ఉందో మనకు తెలుసా ఆయన తలుచుకుంటే కట్టేయలేడా కట్టగలడు కానీ నీ హృదయము వాటి మీద ఆయన సేవ మీద ఉండాలా గానీ మీద ఉండదు విషయం వ్యాఖ్యం చేసుకోలేదు చాలా మంది ఈరోజు అలసిపోతున్నారు యాజకులు పెద్ద మందిరం కట్టాలంటే ఎక్కడికెళ్దేవల ఫండ్ మీరు డొనేషన్స్ ఇవ్వండి అని టీవీలలో అరుస్తా ఉన్నారు అది అద్మానంగా ఉంది అది వింటా ఉంటే ఎందుకంటే వాడి హృదయం ఎక్కడుందంటే దేవుడి సేవ మీద లేదు డబ్బు మీద ఉంది ఆ డబ్బు తీసుకొచ్చి పెద్ద మందిరం కట్టాలన్న ఆసక్తి వలలో ఉంది కానీ అది దైవికమైన చింత కానే కాదు గ్రామాలలో సేవకులు డబ్బులు లేకుండా అలమటిస్తూ సేవ చేస్తారు వాని మీద వానికి సంబంధించిన వాని గురించి ఆలోచన వీలకునే ఉండదు హైదరాబాద్ లో కంఫర్టబుల్ ఉండాలా సిటీలలో కంఫర్టబుల్ ఉండాలా లగ్జరీస్ గా తిరగాల అన్న మనకి జరిగిపోయింది కాబట్టి ఈ యాభై వేల మంది తీర్మానించుకొని మందిరం కట్టడానికి వచ్చి పక్కకు పెట్టేసి సొంత ఇల్లు కట్టుకున్నారు అప్పుడు ఫస్ట్ ప్రవచనం వచ్చింది ఎవడు అంటున్నాడు మీరు తీర్మానించుకుంది ఏంది మీరు బయటకు వచ్చింది ఏంది ఎవడు అబద్ధం చెప్తే అబద్ధ ప్రవచనం చెప్తే మీరు వినేసిరు దేవుని మందిర ఘటనకి ఇంకా సమయం రాలేదని ఎవడు అబద్ధ ప్రవచనం చెప్తే అది వినేసి మీరు మందిర ఘటన మానేసిండ్రే అది అబద్ధ ప్రవచనమా కాదా అని గ్రహించలేకపోయినరా యహోషువో ఎందుకు గ్రహించలేదు దేవుని సేవ యాజకుడు కదా యహోషువ ఎందుకు గ్రహించలేదు ఎరుబాబులు అధికారి కదా ఆ యరుశుల మీద అధికారం పొందుకున్నాడు దర్యావేషి దగ్గర నుంచి కొరేషి దగ్గర నుంచి మరి ఆయన ఎందుకు అని గ్రహించలేకపోయినాడు అంతమంది మంది యాచకులు ఉన్నారు వృద్ధుల యాచకులు ఉన్నారు వాళ్ళు కూడా ఇది గ్రహించలేకపోయారు అది అబద్ధ ప్రవచనం అని వృద్ధులలో ఉన్న బలైనతది ఒకడు ప్రవచించిందంటే అందరూ దాని తట్టు దిరుగుతా కానీ అది ప్రభు నుంచి వచ్చిందా లేదని నాకు అనేక ఈ విషయం నన్ను హెచ్చరిస్తా యవన కాలంలో దేవుడు ఇచ్చిన దర్శనాలు నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉన్నాయి సేవ జీవితంలో నేను కనీసము నైన్టీ నైన్టీ వన్ ఆ ప్రాంతం నుంచి నేను సేవలో ఉన్నాను అనేక ఇతర సంఘాలలో సేవ చేసిన వాడిని అంటే రామ్ నగర్ ప్రాంతం రాకముందు ఆ ఆ రోజుల దర్శనాలు నా జ్ఞాపకంగా ఉన్నాయి ఆ దాష్ ఆ దర్శనాలు జ్ఞాపకంగా వచ్చినప్పుడు ఏదన్నా మోసకరమైన దర్శనం వస్తే తల వస్తే నేను దాన్ని జ్ఞాపకం చేసుకుంటా నా కాలపు నా సేవ జీవితం ఏ రీతిగా ముగిస్తుంది నాకు ఒకసారి దర్శనం చూపించింది దేవుడు దాని తర్వాత చెడు దర్శనాలు వస్తూ ఉంటాయి అవి మోసపుచ్చేటాన్ని లాగు ఉంటాయి అప్పుడు నేను దాని జ్ఞాపకం చేసిన దేవుడు ముందుగా నేను అతను కాబట్టి ఆయన మొదటినే మనం తను మాట్లాడుతూ ఉంటాడు దాని తర్వాత దృష్టి వస్తూ ఉంటాడు అన్న విషయం ఎన్నిసార్లు మనము ఆదామ వాళ్ళ నుంచి నేర్చుకోవాలా ఆదామ వాళ్ళ దేవుడు ముందుగానే మాట్లాడేది దీని తినొద్దు మీరు ఇది తిన్ననాడు మీరు చస్తారు అది ఫస్ట్ వచ్చిన వాక్యం సైతాన్ తర్వాత వచ్చి ఇది తినొద్దు అని ఇది తింటే మీరు చావరే చావరు అని వాడు రిటర్న్ వచ్చి చెప్తున్నాడు అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా వాడు రివర్స్ చేస్తా కానీ మొదటి నుంచి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి నీకు ముందుగానే దేవుడు హెచ్చరించి నీ జీవిత విధానము నీ సేవా విధానం ఎట్లుంటది అనేది కానీ తర్వాత వచ్చేది మోసకరమైంది అన్న విషయం నువ్వు నేర్చుకున్నప్పుడు దాన్ని అసహించుకుంటావు వాటికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వవు అందుకే చదువుబడు గ్రహించినగా కానీ ఎందుకన్నాడు నువ్వు వాక్యాన్ని జనిస్తుంటేనే నువ్వు గ్రహించగలవు వివేచన ఎట్లసలు ఆటోమేటిక్గా పరిచి పడదు వివేచన ఉన్న బెరియన్లు ఎందుకంతగా వివేచనం వీళ్ళు తెసలోనికులు కంటే అంటే తెసలోనిక సంఘంలో జ్ఞానం ఎక్కువ దైవికమైన జ్ఞానం ఎవడు చెప్తే వాడిది ఎవడి వాక్యాలు ఎక్కడ పడితే వాక్యాలు పరిగెత్తి విని వాళ్ళు ఎత్తబడే సంఘం అనే బోధన పడిపోతే వాళ్ళని హెచ్చరించడానికి పౌలు వాళ్ళకి ఆ వాక్యం ప్రకటించి వాళ్ళు రకరకాల అబద్ధ బోధలతో తీరిపోయారు కానీ బెరియన్ అట్లా కాదు దశలోనికులే దేవుని వాక్యంలో అంత గనులైతే వారిని మించిన వాళ్ళు బెర్యన్లు ఎందుకు అంటే దేవుడు సాక్షినిస్తున్నాడు వీళ్ళు లేఖను పరిశోధించిందట బెర్యన్లు బెరియన్ అనేది చిన్న సంఘం దశలోనికులు అనేది ఒక చిన్న సంఘం ఆ బెరియా సంఘస్థులు ఎవరు వాక్యం చెప్పినా చెప్పబడుతున్న వాక్యం ఇక్కడ ఉందా లేదా అని పరిశీలించారు బైబుల్లో మనం అట్లా చేయాలా అన్న విషయాన్ని అందుకని వాళ్ళు దీస్ పీపుల్ ఆర్ నోల్ బెరియన్స్ ఆర్ నోబుల్ అని సాక్ష్యం పొందిరు వాళ్ళు గనులు దేశాలు దేవ దృష్టిలో గనులు అని సాక్ష్యం పొందిరు వాళ్ళు కూడా అటువంటి సాక్ష్యం అవసరం అన్న విషయం నేర్చుకోవాలి మొదటి ప్రవచనం మీరు ఇండ్లు కట్టుకున్నప్పుడు దేవుడు వచ్చి మీరు చేసిన పని ఏంది మీరు వచ్చిన పని ఏంది మీరు ఎందుకు బయటకు బొబుల నుంచి ఎందుకు బయటకు వచ్చారు దేవుని మందిరం కడదామని మన ఇక్కడికి వచ్చి ఎందుకు మర్చిపోయారు అబద్ధ ప్రవచనం మీని కానీ మొదట వచ్చింది సరైంది కదా ప్రవచనం మొదట వచ్చింది దేవుడు కదా డబ్బులు కదా మీకు స్వాతంత్ర్యం వచ్చింది కదా మందిరం కట్టడం కొరకు అది దేవుని ప్రేరేపణ కదా తర్వాతనే ఎందుకు మీరు మోసపోయారు క్రైస్తవ జీవితంలో ఇది చాలా బలహీనమైనది అందుకే నీకు ప్రతిక్షణం ప్రార్థన అవసరం మోసపుచ్చు ఆత్మ నిన్ను మోసగించకుండా యవన్ రూపంగాన రావచ్చు ఈ విషయం పావులు మనకు ఎన్నిసార్లు జ్ఞాపకం ఇచ్చిన పరలోకముని దేవదూత్త అయినా దిగివచ్చి మేము ప్రకటింపని మరి ఒక్క సువార్తను ప్రకటిస్తే ఆ దేవదూత్త కూడా శాపగ్రస్తుడే అని అన్నడం కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలా నీ ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు వాడిని మోసగించలేదు ఎందుకంటే ప్రార్థనలు నువ్వు ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నావు నువ్వు ప్రార్థన మానేసి పుస్తకాలు చదివి సైంటిఫిక్ గా నేర్చుకుని టీవీల ముందు కంప్యూటర్ల ముందు ఇంటర్నెట్ల ముందు క్యాసెట్ల ముందు కూర్చొని నేర్చుకుంటే నీ సొంత తలంపులు గీసినట్టే అది శరీరమైంది ఆ బలహీనతని వాడు వాడుకుంటాడు వాడుకొని నీకు వికృతమైన పిచి పిచి అని చూపిస్తుంటాడు మనుషుల్ని ఆకర్షించుకునేటట్లు అవి తయారు చేసుకుంటాడు అవి మనకు అవసరం లేదు నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ వాళ్ళకి మనం ఉండాలా అంటే తాజా ఆహారం ఇది దీంట్లో మన జీవితాలు కట్టుకోవాలా అన్న విషయాన్ని ఎప్పుడు మనకి హెచ్చరిస్తూ ఉంటాడు కాబట్టి పోయివరం మనం చూసిన విషయాలు మూడవ ప్రవచనం పోయినవరం మనం ముగించుకున్నాం మూడవ ప్రవచనంలో వృద్ధులు రెండు వారాల నుంచి అదే నడుస్తుంది మూడవ ప్రవచనం వృద్ధులు మూడు తెగలవారు యాచకులలో వృద్ధులు అధికారులలో వృద్ధులు సామాన్య ప్రజలలో వృద్ధులు లేక లేవీలలో వృద్ధులు అధికారులలో వృద్ధులు సామాన్య ప్రజలలో వృద్ధులు మూడు రకాల వృద్ధులు ఏడుస్తున్నారు అయ్యో ఆ పాత మందిరము ఎంత బాగుండే ఈ కడవరి మందిరం ఏది ఎంత భయంకరంగా ఉంది దీనికి ఎటువంటి గంభీరం లేదే చూడండి బాగా చేసుకోండి నువ్వు నిజంగా దేవుని ఆత్మలో ఎదిగిన వాడవైతే నీ వయసుకి సంబంధించింది కాదు నువ్వు ఆత్మలో వృద్ధంగా తయారు కావాలి శరీరంలో కాదు శరీరంలో వృద్ధంగా తయారైతే ఎప్పుడు శరీరంగా కంపేర్ చేస్తా ఉంటావు కంపేర్ చేయద్దు దేవునికి అసహాయం కంపేర్ చేయడం రెండు వారాల నుంచి మనం చూస్తున్నాం మనల్ని మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు అంటే పోల్చుకోవద్దు ఇతరులతో దేవునికి చాలా అసహాయం అదే నాలుగో ప్రవచనం మనం జానిస్తున్నాం జరుబ్బాబిల్లు కురుమిపోయిండు యోశువా కురిగిపోయిండు ఎందు కురిగిపోయారంటే వృద్ధులు ఏడుస్తున్నారు అయ్యో ఆ అరవై సంవత్సరాల క్రితము మేము బానిసలుగా ఉండకముందు మా పితరులతో కలిసి ఆ మందిరంలో పసక పండగ దేవుని ఆరధించడం ఆ గంభీరము ఆ వైభవము దేవుని మహిమ దిగి రావడం అవన్నిటిని చూస్తే ఎప్పుడున్న మందిరంతో పోలిస్తే ఇది ఏ పాటిది అని ఏడుస్తున్నారు అది దేవునికి చాలా అసహ్యమేసింది ఎందుకంటే వాళ్ళ ఏడుపు దైవికమైన ఏడుపు కాదు మనం ప్రార్థన చేస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంటది ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే ఏడుపు వస్తూ ఉంటుంది దైవికమైన ఏడుపా కాదా అనేది మనం పరిశీలించుకోవాలా శారీరకమైన ఏడుపు కూడా ఉంటుంది అయ్యో నాకు నష్టమైంది ఈరోజు లాస్ వచ్చిందని ఏడుస్తాడు ఒకడు ఆ ఏడుచేడిచి తర్వాత వాడు సూసైడ్ చేసుకుంటాడు బిజినెస్లల్లా అది శారీరకమైన ఏడుపు దైవికమైన ఏడుపేట్లుంటది బాగా అర్థం చేసుకోవాలా ఆయన భారం దానికి సంబంధించిందే కదా శరీరకమైన ఏడిపోయింది మా తాతనాటి కాలంలో ఎట్లా ఉండే మేము చిన్నప్పుడు ఎట్లుండే చిన్నప్పుడు ఎంత బాగా తిన్నాం అని ఏడ్చిండలేదా వాళ్ళు ఐగుప్తులు ఉన్నప్పుడు కూడా ఏడ్చిరు మేము తెల్ల అది కీరకాయలు తిన్నాము తెల్ల గడ్డలు తిన్నాము మాంసం బాగా తిన్నాము అని కంపేర్ చేసుకుని ఏడ్చిరు వాళ్ళు కోపం వచ్చిందే లేదా అదే రీతిగా బబ్ల నుంచి బయటకు వచ్చినాక ఆ వృద్ధులు ఏడుస్తున్నారు సులమూన మందిరం ఆ రోజు అరవై సంవత్సరాల క్రితము ఎంత గంభీరంగా ఉండే ఇప్పుడు ఏంది ఆ పునాదులు ఏంది సరిగా ఫౌండేషన్ లేదు అది సరిగా గోడ నడతలేరు ఈ మందిరం ఎట్లుంటదో అనేసి ఏడుస్తూ ఉంటే ఎవడస్తులు గంభీర ధ్వనులతో కేటలతో ఆనందంతో అరుస్తూ దేవుని సృతిస్తున్నారు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఎంత గొప్ప వ్యక్తులు ఎంత పెద్ద సంఖ్యలో గాని దేవుని సృతిస్తున్నా చిన్న గుంపు ఏడుస్తే మనుషుల మనసు అటు దిక్కే యాజకుడు కూడా దుఃఖపడతాడు అందరు ఆనందిస్తుంటే వాళ్ళతో పాటు పాల్పొందాల్సింది పోయి వృద్ధులు ఏడుస్తుండ్రు అని వాళ్ళ మైండ్ అంతా అక్కడ ఉండిపోతాది సైతాన్ బుద్ధిది సైతాను నిన్ను డిస్టర్బ్ చేస్తారు ఇట్లా కంపేరిజన్స్ అందుకే ప్రభు ఈ విషయాన్ని చేసి మనకి ఎన్నిసార్లు నాగట్టిపై చేయి వేసి ఎన్నడను తిరిగి చూడరు అంటే తిరిగి చూడమంటే ఏంటంటే వెనక చూడడం నాగటి మీద చేయి వేస్తే నువ్వు ముందుకు చూసుకుంటా పోతుంటావు అంతేగాని వెనకకి పక్కకి కుడికి ఎనమకి చూడవు నువ్వు కుడికి గాని ఎడమ గానీ చూడదు ఎందుకంటే నీ పక్కనోడు ఇంకొక సేవకుడు అటు దిక్కున్నాడు ఇంకొక సేవకుడు నీ వెనక్కున్నాడు ఇంకొక సేవకుడు వాళ్ళ సేవ జీవితంతో నిన్ను నువ్వు పోల్చుకొని నువ్వు ఏడుస్తా ఉన్నావు బా వాడు ఇట్లంటే పడిపోతున్నారు నాకు అత లేదు వరం అని నువ్వు ఏడుచుకుంటున్నావు నాకు కూడా వరం ఇస్తే అని ఒక ఆయన ఒక పాసానతో అన్నాడు కొంత కొన్ని సంవత్సరాల క్రితం సత్యపిల్లలను లేపే వరం నాకుంటే నేను ఇంకా గంభీరంగా సేవ చేస్తాను అంటే కండిషన్స్ పెడుతున్నాం మనం మన సేవ ఇది కంపారిజన్స్ శారీరకమైన సేవ నాకే అటువంటి వరాలుంటే నేను ఎంతగానో సేవ చేస్తాను అంటున్నావు అంటే నువ్వు ఇప్పుడు చేస్తలేవన్నట్టు నీకున్న దాంట్లో నువ్వు విశ్వాసంగా నీకు ఎంత కొంచెం తలాంతులున్నా దాంట్లో విశ్వాసంగా నువ్వు ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలన్నా ఉపానం మన జ్ఞాపకం చేయలేదా తలాంతులకు సంబంధించిన ఉపానంలో అది జ్ఞాపకం చేసినట్టు ఒక కిన్ని ఒక కిన్ని ఒకటి కిన్ని నీకు ఎంత ఉన్నా గానీ నువ్వు ఆయన కొరకు సంపూర్ణంగా విశ్వాసంలో నువ్వు సేవ చేయగలవు నీకు కొంచెం తలాంతున్నా చేయగలవు నాకు కొంచెం తలాం నేను అదే సేవ నీకు ఎక్కువ ఉండొచ్చు దానికి తగినట్లు సేవ చేసుకోరు అంతేగాని వానికి రోగులు స్వస్థపరిచే వరం ఉంది వీనికి దయంలో వెళ్ళగొట్టే వరం ఉంది నాకేం వరం లేదే అని నువ్వు ఏడుస్తున్నావు విశ్వాసము అన్నిటికంటే ముఖ్యమైన వరం అని బైబిల్ ఉందా లేదా ఫస్ట్ వరం అదే కృపావరంలో విశ్వాసం ఫస్ట్ వరం ఎందుకు దాన్ని గ్రహించలేదు విశ్వాసం లేకుంటే నువ్వు ఆయనకి ఆయన ప్రభు అని వాక్యం కాబట్టి ఫస్ట్ వరం నీకు విశ్వాసం దానికి దానికి వాదనాలు చెప్పాలి మనం విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టంగా ఉండలేమని ఉంది కదా బైబుల్లో ఆయనకి ఎయిటీ పర్సెంట్ ఇష్టంగా ఉండలేదు ఇక అంత స్పెషల్ వరం ఇచ్చింది ఆ వరానికి వరాలు చెప్తూ దానికి తగినట్టు సేవ చేసుకుంటా బాలో మనం ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోలేదు కానీ అప్పుడు ఎప్పుడుదో మందిరా కంపేర్ చేసుకోవడం మేము మేము ఆ ఎంత సైకిల్ మేము సేవ చేసినామని ఒక ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సైకిళ్ల మీద పోయి సేవ చేసినాం మీరేం చేస్తున్నారు కార్లలో బండి మీద పోయి సేవ చేస్తారు ఆ కంపారిజన్ గలీస్ కంపారిజన్స్టర్ చెప్పాలంటే ఎప్పుడు మనం కంపేర్ చేసుకోవద్దు ఎందుకంటే దేవుడికి అసహ్యం అన్న విషయాన్ని అక్కడ హగ్గయ్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎరు బాబేలు ఎంతగానో దుఃఖపడుతూ ఏడుస్తున్నారు వాళ్ళని అప్పుడు దేవుడు ఏమంటుంది నాలుగవ వర్షంలో రెండవ అధ్యాయం నాలుగవ వర్షంలో అయిన యహో ఆకేసినదేమనగా ఎరు బాబేలు ధైర్యం తెచ్చుకోనము ప్రధాన యాజకుడు యహో జాదాకు కుమారుడేమైన యహో శివ ధైర్యం తెచ్చుకున్నాము దేశంలో సమస్త జిల్లాలా ధైర్యం తెచ్చుకునుడి యాజకులు అధికారులు ధైర్యం కోల్పోతే ప్రజలందరూ కోల్పోతారు ఈ విషయం మనం నేర్చుకోవాలి ఇక్కడ నీ సేవ జీవితంలో నువ్వు ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు సంపూర్ణంగా ఆయన మీద సమర్పించుకొని ఆయన మీద ఆధారపడి జీవించాల ప్రతి క్షణం అది నీకు చాలా అవసరం ప్రార్థాన జీవితం సంపూర్ణంగా ఆయనకి ఈల్డ్ అయిపోవాలి మీరు అంటే సరెండర్ కావాలా అది సేవలో చాలా ప్రాముఖ్యం లేకుంటే వాడు అవకాశం వెతుకుతా ఉంటాడు ఎప్పుడు దొరుకుతున్నాడు ఎప్పుడు దొరుకుతున్నాడు అనేది మనం దొరకద్దు వాడికి దివారాత్రులు మన మీద నేర మోపుతున్నాడు వాడు మనం దొరకద్దు వాడికి నేలలు మోపి అవకాశం ఇవ్వద్దు వాడికి ఎక్కడ కూడా మనం స్లిప్ కాద్రఘషక్ అభ్యర్థులు వాళ్ళు ఏమన్నారు చెప్పండి వాళ్ళ విశ్వాసం ఏరీతిగా వాళ్ళు వ్యక్తపరిచారు వాళ్ళని ఎందుకు అగ్నిగుండం లేచారు కదా అగ్నిగుండం లేస్తే వాళ్ళు కాలిపోలేదు అది మనకు అందరు తెలిసిన విషయమే అక్కడ నాలుగవ వ్యక్తి ఉన్నట్టు మనం ఇవన్నీ సత్యాలు మనకు తెలుసు దానికి ముందు వాళ్ళు ఏమన్నారంటే మేము మట్టుకు ఈ విగ్రహానికి సాగిలపడి మొక్కము స్టెప్ వన్ స్టెప్ టూ ఏమన్నారంటే మా దేవుడు ఈ అగ్నికుండం నుంచి తప్పించే సమర్థుడు స్టెప్ త్రీలో ఏమన్నా అంటే ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినను మేము మట్టుకు దీన్ని పూజించం అది చాలా స్ట్రాంగ్ విశ్వాసం కొంచెం దేవుడు నిజం కూడా నాకు ఎందుకంటే శిక్ష వస్తుంది నాకు ఎందుకు శ్రమ అనుకుంటారా లేదా నాకు నాకు నేను టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలనుకున్నా అనేసి ఒక అబ్బాయి అంటున్నాడు ఇంటర్మీడియట్ లో నాకు నైన్టీ ఎయిట్ పర్సెంట్ రావాలని ఎంత అనుకున్నాను నాకు దేవుని మీద ఆశ పడింది అంటున్నాడు యవనస్తుడు మొన్న నువ్వు కండిషన్స్ పెట్టుకున్నావు నీకు నైంటీ ఎయిట్ పర్సెంట్ రావాలనేసి నువ్వు ప్రార్థన చేసినవు కరెక్టే కానీ నైన్టీ ఎయిట్ కి తగిన ప్రయాసం నువ్వు పెట్టినవా అది పరిశీలించుకోవు నీ తప్పుని నువ్వు సరిపెచ్చుకుంటున్నావు కానీ దేవుని నింద మోపుతున్నావు మన బలహీనతలు అంతా క్రైస్తవ జీవితంలో ఉండేది ఇదే నీ చేత నువ్వు చేసుకుని దేవుణ్ణి ఎట్లా బ్లేమ్ చేస్తావు అనేక మన జీవితాలు అంటే నాకెందుకు ఈ శ్రమ ప్రభువా అంటాడు శ్రేవకుడు నేనేం చేసినా నేను అంత బానీనం కాదు ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను నీ కొరకు సమర్పించుకున్నాను అంతగా నేను నాకు ఎందుకు ఈ కష్టం ప్రభు అని తిరిగి బ్లేమ్ చేస్తా ఉంటారు యోగేమన్నాడు బ్లేమ్ చేసి నా దేవుణ్ణి ఎక్కడన్నా ఎక్కడా క్లెయిమ్ చేయలేదు కదా తన తరంలో నిందడైతే ఉన్నాడు బ్లేం చేయలేదు సరే ఆయనలో కొత్త అరగెన్స్ ఉండొచ్చు ఎక్కువ తెలివల వాడిని నేను ఎక్కువ దేశంలో జ్ఞానవంతుని అందరినీ ఎక్కడికి సలహాలు తీసుకుంటాను ఉండొచ్చు బలహీనత ఉండొచ్చు కానీ మనకు అటువంటి లేవు దేవుడు ప్రశ్నించినప్పుడు అంటాడు వెరీ వాడు అంటాడు నాకంటే నీకు ఎక్కువ తెలివి ఉందా నాకంటే నీకు జ్ఞానం ఉందా అని యోగుతో అప్పుడు సవాల్ చేసినప్పుడు మనకు అర్థమైతుంది యోగులోని బలహీనతలు కాబట్టి అవన్నీ మనకి యుగ సమాప్తి మనకి బుద్ధిగలనగా గురాయబడ్డాయి వారికి దృష్టాంతం జరిగి యుగ సమాప్తిలో ఇగాంతమంది మనం ఉన్న మనకు బుద్ధి కలడం కొరకు రాయబడ్డాయనేసి పౌలు వాటిని జ్ఞాపకం చేశాడు కాబట్టి మూడవ ప్రవచనంలో వృద్ధులు ఏడవడం అన్న విషయాన్ని మనం ధనిచ్చిన అప్పుడు ఎరుబాబేలకి ధైర్యం కోల్పోయి నేను నా అధికారం కింద మందిరాన్ని కట్టిస్తున్నా గోడలు కట్టిస్తున్నాను మరమ్మత్తు చేపిస్తున్నాను ఈ వృద్ధులు యాచకులు ఏడుస్తుంటే ఏం చేయాల ప్రొగ్వా అని దుఃఖపడుతుంటే దేవుడు మాట్లాడుతుడు హై ద్వారా ఎరుబాబేలు నువ్వు ధైర్యం కోల్పోద్దు యాచకుడైన యహోశవా ధైర్యం కోల్పోద్దు ప్రజలారా ధైర్యం కోల్పోకండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడు మాట్లాడతాడు అక్కడ చూడండి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి యొవ వాక్ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా శ్రమలలో ఉన్నప్పుడు ధైర్యం చనిపోయినప్పుడు నా ప్రభు నాకు తోడే ఉన్నాడు భయపడకూడదు నమ్మిక మాత్రం ముంచడి అని హెచ్చరిస్తా ఉంటాడు యాయుర్ అన్నాడు నీ కుమార్తె చనిపోయిందని వాడు ఎవడో చెప్పిండు పనివాడు వచ్చి నువ్వు భయపడకు నమ్మిక మాత్రం ముంచు దేవుని కార్యములు మీరు ఈరోజు చూస్తారు అనేసి ధైర్యపరుస్తాడు మనం భయపడద్దు అమ్మ భయపడకు వణుకుతూ వచ్చింది కదా రక్తస్రావం రోగుల స్త్రీ ఆయన చెంగు ముట్టి స్వస్థ పొందినాక నిలబడింది అంతవరకు దోగాడుకుంటూ వచ్చింది స్వస్థత పొంది నిలబడినాక భయపడుతుంటే అమ్మ భయపడకు నీ విశ్వాసంగా నేను స్వస్థపరిచింది కాబట్టి పాపంలో ఉన్నప్పుడు భయం వస్తాయి పాపంలోకి వెళ్ళి బయటకి నువ్వు భయపడద్దు సైతానంటాడు నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు అనేసి నేను భయపడి చూస్తాడు నువ్వు నా పాపములు ఆయన కలవలసీలలో నా ప్రభు రక్తపు మణుగులో ముంచి వేయబడ్డాయి నేను భయపడను అనేసి నువ్వు ధైర్యంగా చెప్పడం నేర్చుకోవాలా ఈ సేవ జీవితంలో కాబట్టి హగ్గైలోని ప్రవచనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం చూడండి మరియు సైన్యులకు అధిపతిగా యోహో అసలు ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను కంపింపజేతును నాలుగు కదా ఇంకా కొంతకాలం అంటే కొంతకాలం తర్వాత నేను భూమిని కంపింపజేయబోతున్నాను అది పాత నిబంధన కాలము ముగింపులు అంటున్నాడు అంటే పాత నిబంధన కాలపు ముగింపులు అది నెరవేరలే కొంతకాలం అంటే మీరు బాగా తీసుకోవాలి కొంతకాలం అంటే దేవదృష్టులు ఎంత ఒక దినము వెయ్యి వెయ్యి ఎంత వెయ్యి సంవత్సరంతో సమానం కదా ఒక దినము వెయ్యి సంవత్సరాలతో సమానం రెండు దినంలు అంటే సంవత్సరాలు మూడు దినాలంటే మూడు సంవత్సరాలు అంటే ఈ ప్రవచనం హద్ద ప్రవచనాలు ముగించే టైంకి దగ్గర దగ్గర ఆరు వందలు ఐదు క్రీస్తు పూర్వం అంటే ఏ పుట్టక ముందు ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ ఈ వాక్యాన్ని ప్రవేశాలు అని కొంతకాలం అంటే రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఆయన దృష్టిలో అంతే టైం మన దృష్టిలో ఎంతో కాలం అని మనం అనుకుంటుంటాం కానీ కొంతకాలం తర్వాత ఆయన ఈ ప్రవేశ నెరవేరబోతున్నాయి తో చెప్తున్నాడు మనుషులకు చెప్పు ఏంటది ఇంకొక మారు ఆకాశము భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును నేను అన్న జనులందరినీ కదలింపగా అన్న జనులందరి యొక్క ఇష్ట వస్తువులు నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఏ మందిరమును ఇప్పుడు కట్టబడ్డ మందిరమును కాబట్టి ఈ మందిరం అంటే బాగా తీసుకోడు పాక మందిరం కాదు ఈ మందిరం అంటాడు మీరు ఈ మందిరం ఏంది ఇంత వికృతంగా ఉంది మీరు దుఃఖపడుతున్నారు కదా ఈ మందిరంలోనే నేను మహిమతో నింపబోతున్నాను మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అతిపెద్ద వాక్కు సరే ఆ మహిమ ఆ మందిరంలో ఎప్పుడు మహిమ వస్తుంది ఈ విషయం అర్థం బాగా సలు కొలసీల రాష్ట్ర పత్రిక మొదటిదా మనం ఎన్నిసార్లు ధ్యానించడం మన ప్రభువు అదృశ్య దేవుని స్వరూపం ఇంగ్లీష్ లో రేడియంట్ ఇమేజ్ అని చాలా బాగుంది పదం ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే మన ప్రభువే దేవుని యొక్క మహిమ ఆయన ఆ మందిరంలోకి వస్తేనే ఆ మందిరంలో మహిమ ఉన్నట్టు మన ప్రభు లేకపోతే ఆ మందిరంలో మహిమ ఉండదు ఈ విషయం బాగా అర్థం తీసుకోవాల మీకు తెలవాలా ఈ క్షణము ఆయన మహిమ ఇక్కడ ఉందా లేదా ఆయన సన్నిధి ఇక్కడ ఉందా లేదా అనేది నువ్వు గ్రహించాలా నువ్వు గ్రహించగలవా నేను గ్రహించగలదు లేకపోతే ఇక్కడ నిలవలేదు ఆయన సన్నిధి మన మధ్యలో ఈ క్షణం ఉన్నది అని నేను గ్రహించలేదు తెలుసా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామూరిటరో అక్కడ నేను ఉంటానన్నా అది వాగ్దానం ఆ వాగ్దానం పట్టుకొని నేను దేనికి చెప్పగలను మన మధ్యలో ఆయన ఇక్కడ ఉన్నది ఈ క్షణం నీ మనసు ఎక్కడన్నా పోవచ్చు కానీ ఆయన మీద మనం కేంద్రీకరించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన మధ్యలో ఉంటాడు మనకు సాయపడుగా ఉంటాడు ఆయన చెప్పిన వాగ్దానం ఆయన వాగ్దాలను ఎత్తి పట్టుకుని మనం నడవాలా కదా ముందుకి లేకపోతే నీకు ఎట్లా అద్భుతాలు నీ జీవితంలో ప్రభు నువ్వు ఇక్కడ వాగ్దానం చేసినావు నువ్వు భయపడద్దు అని నేను భయపడాడు నా ధైర్యం చెడుతుంది ఈ రోజు ఉదయకాలం నేను ఒక పుస్తకం చదువుతున్నాను అంటే ఈ కాలంలో ఎత్తున ఈ ప్రపంచం అంతటా దేశాలు తారుమారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలా ఏం చేయాలనేసి అది మనకి ఎప్పటి నుంచి దేవుడు చూపించండు ఈ లోకపు మర్యాద గతించున్నది అంటే ఈ లోకపు జీవిత విధానాలు గతించిపోతున్నాయి అందరూ ఇంతకు ముందు ఎట్లా జీవించు అర్థం కావట్లేదు ఎందుకు ఆ రీతి ఉండలేదు ఎనగడుకున్నట్లు ఎందుకు ఉండలేదు పాతల నాటి కాలంలో ఉన్నట్టు కాలం ఎందుకు ఈ రోజు ఉండలేదు అని అందరు ఆశ్చర్యపోతురు ఎంత కాలం ఈ రీతికుంటారు వ్యవస్థ ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు పోతున్నాయి డబ్బు సర్కులేషన్ లేదు అక్రమం విస్తరిస్తుంది ప్రతి దశలో అక్రమం ఉంది చిన్న చిన్న వస్తువులకు కూడా లంచాలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నాడు ఒక్కడు కాదు ఇద్దరం కాదు అంత ఏ మతం అనేది లేదు అక్కడ ప్రతి మతస్థుడు లంచగోండిగా తయారైండు ఎందుకంటే యుగ ప్రభు చెప్పిన వాక్యం అక్రమము విస్తరించడం వలన అనేకుల ప్రేమ చలారిపోయింది చలారిపోయింది ఎక్కడా ప్రేమ నువ్వు ఎక్కడ కనబో నేను ఏం ఆశించాలా వీడి నుంచి నేనేం దోచుకోవాలా అన్న ఆసక్తే ఉంది అవన్నీ నెరవేరుతున్నాయి ఈరోజు మన కాలంలో కాబట్టి ప్రభు ఒక హెచ్చరిస్తున్నాడు హడవరి మందిరంలో మొదటి మందిరం కంటే అమితమైన మహిమ ఆయన చూపించబోతున్నాడు అది ఎప్పుడు నెరవేరింది చూడండి బాగా అర్థం తీసుకోండి మహిమ అనేది ఒకసారి వచ్చి పోయేది కాదు ఆ మహిమ వచ్చి అది మొత్తం ముగించాలా ఈ లోకంలో ఆయన మహిమ ఎప్పుడు దిగుతుంది ప్రతి క్షణం దేవుని బిడ్డలో నిండు మనసుతో యథార్థంతో ఆయన సేవించినప్పుడు అక్కడ దిగుతుంది ఆయన మహిమ దిగుతుంది అక్కడ అది మనం మనం దాన్ని అర్థం చేసుకోగలము మనం దాన్ని చూడగలం మన హృదయం ఆత్మీయ నేత్రాలతో ఖచ్చితంగా చూడగలం ఆ అది ఆరంభమైంది ఏ రోజు అంటే యేసు ఎప్పుడైతే ఎరుశులేము మందిరంలో అడుగు ఆ రోజు ఆరంభమైంది నేను అది నమ్ముతాను ఈ ప్రవచనము ఆ రోజు ఆరంభమైంది ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దనం చేసిండో ఎరుబాబేలు నువ్వేం భయపడకు ఇదే మందిరం వృద్ధులు దేని గురించి అయితే ఏడుస్తున్నారో ఇదే మందిరంలో సొలమును కట్టించిన మందిరంలో ఉన్న మహిమ కంటే ఎక్కువగా ఉండబోతుంది త్వరలో ఎప్పుడు మన ప్రభు ఆ మందిరంలో అడుగు పెట్టారు వచ్చి లూకసు వార్త అధ్యాయంలో చూస్తాం లూకసు వార్త అధ్యాయంలో ఆయన ఫస్ట్ టైం అక్కడ అడుగు ఆయనకి ఒకసారి చూడండి లూకసు వార్త అధ్యాయంలో ఆయన ఫస్ట్ టైం అక్కడ అడుగు చిన్నప్పుడు ఉన్నాడు గాని ఫస్ట్ టైము ఆయన మహిమ అక్కడ దిగొచ్చింది నాలుగవ అధ్యాయము పదహారవ వర్షం నుంచి చూడండి తరువాత ఆయన తాను పెరిగిన నజరకు వచ్చెను తన వాడక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరమును లోనికి వెళ్లి చదువుటై నిలవబడగా అలా ఎన్నిసార్లు వెళ్ళిండి మందిరానికి చిన్నప్పుడు పోయి ఆ శాస్త్రులతో ప్రశ్నిస్తుంటే ఈ బాలునికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని పరీక్షించారు ఆశ్చర్యపోయారు మనుషులు కానీ ఇది పలహార వర్షంలో చాలా ఆశ్చర్యకరం ఆయన అక్కడ ఆ రోజు స్పెషల్ ఆయన మహిమ అక్కడ దిగి రావాలా ఆ ప్రవచనం ఆ రోజు ఆరంభం కావాలి చాలా మంది అనుకుంటున్నారు ప్రవచనం అయిపోయింది అనుకుంటారు కానీ దేవుడు వాటిని తిరిగి తిరిగి రపిస్తాని మనకి ఎన్నిసార్లు చూపించింది ప్రసంగిలో ప్రవచాలన్నీ తిరిగి తిరిగి రప్పిస్తాడు మన కాలంలో ఎందుకంటే అవి అయిపోయేవి కావు ఆయన వాక్యము నిన్న నేను నిరంతరం ఏకరీతాది అయిపోదు అది తిరిగి నెరవేరాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ప్రసంగిలో ఎన్నిసార్లు మనకి అవి ముందున్నవి తిరిగి రప్పిస్తానడు అప్పుడు దేవుని యొక్క ఆత్మహత్య మీద ఉంది కాబట్టి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యశయ గ్రంథము ఆయన చేతికిను ఆయన గ్రంథం విప్పగా అంతేనా ఆయన గ్రంథము విప్పగా అన్న విషయం స్టార్ట్ చేస్తాడు అంటే యశయ ప్రవచనాన్ని చూపిస్తుంది ఇప్పుడు ఇది ఆరంభమైందంట చూడండి ప్రభు ఆత్మ అమీర్కి నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన అభిషేకించెను ఇప్పుడు అర్థం చేసుకుంటాం మనం ఎందుకు పరశుదాత్మ అభిషేకం మనకిస్తాడు తేడా తయ్యను నిలగొట్టనిక రౌల సహసపరచనీ అడవడానిక భాషలలో స్మృతించడానిక గనపరచడానిక ఇవన్నీ క్రమంగా చేయమని చెప్పాడు కానీ పరిశుధాత్మ అభిషేకం ఎందుకు అనుగ్రహించబడింది అన్న విషయం ఇక్కడ ఉంది చూడండి బీదలకు సువార్త ప్రకటించడానికి కొరకు పరిశుధాత్మ అభిషేకం ఇచ్చింది దేవుడు నువ్వు సువార్త ప్రకటించకపోతే ఆత్మలో బీదులైన బీదలున్న వారికి విడుదల ఎట్టగలుగుతుంది అందుకొడుకు నీకు పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహిస్తాడు మన ప్రభు చెప్తున్నాడు ప్రవర్చాత్మకం వాక్యం ఆయన కాలంలో ఆరంభమైంది యషయకి ప్రభుకి దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల తేడా ఏడు వందల చెప్పబడ్డ ప్రవచనము మన ప్రభుత్వ జీవితంలో ఆ రోజు ఆరంభమై మన కాలంలో త్వరగా ముగించబోతుంది కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా నీకు అభిషేకం ఎందుకు అనుగ్రహించండు సువార్త ప్రకటించడానికి ఫస్ట్ పాయింట్ మర్చిపోతుంది నీ లైఫ్ లో లేదా నాకు పరిశుధాత్మ అభిషేకం బలంగా ఉంటే నేను కూడా చచ్చిపెట్టని లేపితే నేను కూడా గంభీరంగా సేవ చేస్తాను అది శారీరకమైన తలం రోగులను స్వస్థపరచాలా అది శారీరకమైన తలం దయ్యంలో వెలగొట్టాలా అది శారీరకమైన తలం అసలైన అభిషేకం దేనికి సంబంధించింది సువార్త ప్రకటించే కొరకు అది మనం మర్చిపోదు ఎంత కాలమైనా కానీ నా సేవ జీవితంలో నేను అద్భుతాలు చూసిన చానా నేను ఆ వాక్యాన్ని నేను ధృనీకరిస్తలేదు నేను సంపూర్గా నమ్ముతాను స్వస్థత వరం నమ్ముతాను రోగులను స్వస్థపరిచేది దయ్యం వెళ్ళగొట్టేది ఎన్నో అద్భుతాలు చూసిన సేవ జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చూసినా క్యాన్సర్ పేషెంట్స్ నార్మల్గా అవడము డయాబెటిక్ పేషెంట్స్ నార్మల్గా అవడము ప్రార్థన చేయగానే క్షణలలో రోగులు స్వస్థత పొందడం ఎన్నో చూసిన అద్భుతాలు ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలు నేను చూసినా కానీ నాకు ఈ విషయం బాగా అర్థమైంది అది కాదు అభిషేకం ముఖ్యంగా అభిషేకం పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంగా నడిపిస్తాడు దాని కొరకు అభిషేకం దాని తర్వాత బీదలకు సువార్త ప్రకటించడానికి మీకు అభిషేకం అది ఆయన మహిమ దేనికి సంబంధించిందో ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఆయన మహిమ ఆయన సువార్త ప్రకటించడం కొరకు ఈ సువార్త ప్రపంచమంతటా విస్తరించినప్పుడు ఆయన మహిమ అప్పుడు సంపూర్తి అవుతుంది అంటే జరుబాబులతో దేవు హగ్గై ప్రకట ప్రవచనము అక్కడ ఆరంభమై మన ప్రభు జీవితంలో లూకావార్త నాలుగవ అధ్యాయంలో మన కాలానికి అది సంపూర్తి కాబోతుంది ప్రవచనం సంపూర్తిగాబోతుంది ఒక స్థలంలో ఆరంభమై ప్రపంచం అంతటా పోవడం మనసాత్తు ప్రభు ఆత్మ నా మీద నా సువార్త ప్రకటించాను అభిషేకించను చెలలో ఉన్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునది ప్రకటించటకును నలిగిన వారిని విడిపించటకును ప్రభు హితవత్సరము ప్రకటించటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు మహిమ దానికి సంబంధించి నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క ప్రవచాన్ని పట్టుకొని నీ జీవితంలో ముందుకు వెళ్తాంటావో ఆయన మహిమ నీ వెంట ఉంటుంది నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఆయన మహిమ ఉంటుంది ఈ వాక్యం నీకు అర్థమైతేనే నువ్వు ఎంత వర్షం చేసుకో ఎంత ప్రార్థన చేసుకో ఎంత బైబుల్ చదువు ఈ పని నువ్వు మిగిలిన ఆయన మహిమ నీతో పాటు ఉంటుంది ఆయన మహిమ నీతో పాటు ఉంటే సైతాన్ని నేమో చేయగలడా చెప్పండి మీరే ఆయన మహిమ నీతో పాటు ఉంటే ఇంకో విషయం ఆయన నీ హృదయంలో ఉంటేనే కదా ఆయన మహిమ నీతో పాటు ఉండేది ఆయన నీ హృదయంలో ఉండాలా నీకు ఇచ్చిన అభిషేకానికి తగినట్లు నువ్వు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలా కొనసాగించాలా సేవలో అప్పుడు ఆయన మహిమ నీతో పాటు ఉంటుంది శాశ్వతంగా మనకు చాలా ఆసక్తి మనుషులు ఏమని అనుకున్నా నేను నా ప్రభుత్వం సరైన జీవితంలో జీవిస్తున్నా లేదా అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో నిందలు మోపుతా ఉంటారు ఈ వృద్ధులు అందరూ ఎడవలే ఏంది ఏమనస్తుడు ఎరవా వేలు పట్టుకొచ్చాడు దావీ గోత్రానికి సంబంధించడానికి మేము ఈయన అధికారి రాజు అనేసి నమ్మి వచ్చేసినాం కానీ ఈయన చేస్తున్న పని ఏంది ఈ యాజకుడు చేస్తున్న పని ఏంది మేము వృద్ధుల సేవ చేసిన ఈ యోనసరీ యహోశా చేసే పని ఏంది అని వాళ్ళు దుఃఖపడి ఏడుస్తున్నారు మీ లీడర్షిప్ బేకార్ నీకు సరిగా చేయనిగి రాదు ఒక వృద్ధుడు మమ్మల్ని సవాల్ చేసిండు కొంతకాలం కింద మెదక్ లో సంపత్ గారు ఉండారు మాతో పాటు సంపత్ స్టేజ్ మీద వాక్యం చెప్తున్నాం యశ్వంత్ వాక్యం ముగించగానే వృద్ధుడు మధ్యలోకి ఏం వాక్యం చెప్తున్నాను నీకు వాక్యం చెప్పని కదా నేను నేర్తదా నేను యాభై సంవత్సరాలు సేవ చేసిన మెదక్లో సైకిళ్ల మీద అని మమ్మల్ని సవాల్ చేసి సరే ఆ రీతిగా దుష్టుడు అనేక సార్లు ఎవడైనా వాడుకుంటాడు శరీరంగానే ప్రత్యేకంగా వాడుకుంటాడు దానికి వయసు సంబంధించిన కానీ కాదు నువ్వు ఎట్టనుండొచ్చు నువ్వు వాడికి అవకాశం వేసి నేను మంచిగా వాడేసుకుంటాడు వాడు కానీ మనము మన ప్రభు హస్త వాడబడాలా అన్న ఆసక్తి మనకు ఉండాలా అది ప్రార్థన పూర్వకంగా మనం దాన్ని మన ప్రభు ఎప్పుడైతే ఆ మందిరంలో అడుగుబెట్టిండో అది ఎరుబాబేలు కట్టించబడ్డా మరమ్మతి అంటే ఫస్ట్ సొలమోను దాని తర్వాత ఎరుబాబేలు దాని తర్వాత మనం ఎన్నిసె చూస్తాం అది కట్టి తిరిగి నిహమియా కట్టించండి కొంతకాలం దాని తర్వాత ఎరుబాబేలు కట్టించండి దాని తర్వాత హేరో కట్టించండి హేరో కూడా దాన్ని మరమ్మతి చేయించండి దాన్ని మొత్తం షేప్ ప్లేస్ చేసి పడేసి హేరో దాని గురించి మనం ఇప్పుడు ఎప్పుడు కట్టలే మందిరం ఎరుబాబేలు ఎప్పుడు కట్టలే మందిరం నిహమియా ఎప్పుడు కట్టలే మందిరం పడిపోయిన దాన్ని సరి అంతే సొలమును ఫస్ట్ కట్టించాడు దాని తర్వాత కూలిపోయినప్పుడు దాన్ని మరమత్తలు చేసుకుంటే దాన్ని సరి చేసుకుంటూ వచ్చాడు అంతే కాబట్టి మందిరం ఎప్పటికైనా ఒకటే కడవాడి మందిరం మొదటి మందిరం అనేది గానే కాదు మనం దాన్ని కంపేర్ చేసుకుంటున్నాం అంతే కానీ ప్రభు ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు ఈ మందిరం ఎట్టు కానీ అంతకుముందు మందిరం కంపేర్ చేయలేదు ప్రభు కూడా ఈ మందిరంలో ఉన్న మహిమ ఇంతకుముందు ఎప్పుడు లేదు అంటున్నాడు ఎందుకంటే మన ప్రభు అక్కడ అడగబెట్టబోతున్నాడు అనే విషయాన్ని కాబట్టి ఆయన అక్కడ అడుగుబెట్టి చూడండి ఇరవై వచ్చిన చూడండి ఎవరు చదవగలరా అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఇప్పుడు బాగా అర్థం ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని వారితో చెప్పాను ప్రవచనం ఆ రోజు స్టార్ట్ అయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆ మందిరం అడుగుపెట్టిండో ఆ రోజు ఆరంభమైంది ప్రభు దేవుని మహిమ అక్కడి నుంచి ప్రపంచమంతా విస్తరించాలన్న విషయాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే మీరు సర్వలోకం వెళ్లి సర్వశిక్ సువార్త ప్రకటించారు ఎందుకంటే అభిషేకం దాని కోరికే ఇంకంతకంటే నువ్వు అభిషేకా అండి దేని కోరిక ఆలోచించిన దుష్టుడు వాడుకుంటున్నా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఎప్పుడు ఆ మహిమ ఆ మందిరంలో దేవుని మహిమ నిండింది మన ప్రభు అడుగుపెట్టిన రోజు నుంచి కాబట్టి ఈ రోజు కూడా అంతే ఆయన ఆయన సన్నిధి ఇక్కడ ఆయన మహిమను నువ్వు ఫీల్ కావాలా నీ హృదయంలో దాని తర్వాత అన్యులందరూ దేవుడి సన్నిధికి వస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ఏ రీతికి వస్తారు వాళ్ళ వెండి వాళ్ళ విలువ గల వస్తువులన్నీ దేవుడి తీసుకొస్తారన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపత్య యుహోవ వాక్ తొమ్మిదవ ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపట్టి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపత్యకు యుహోవా సెలవిస్తున్నాడు కాబట్టి మీరు పాత వాటి గురించి బాధపడుతున్నారు పాతకాలం అట్లుందనేసి కానీ నేను మితం తను చెప్పబోతున్నాను పాతకాలం కంటే ఉన్న మహిమ కంటే ఈ యుగ సమాప్తిలో ఉండే మందిరంలో మహిమ దానికి మించినది అని హెచ్చరిస్తాడు కాబట్టి మీరు ఎప్పుడు దాంతో పోల్చుకోకండి ప్రస్తుతపు ఉన్న స్థితిలో ఆయన మహిమని మనము అనుభవించాల ఆయన మహిమలో మనం అడుగు పెట్టాలి ఎందుకంటే మోసి ఆయన మహిమలో ప్రవహించం కదా మనం కూడా ఒక దినం ఆయన మహిమలోనికి ప్రవేశించాలి సంపూర్తిగా అందుకే సాగు సంపూర్ణ లోటు అది రండి అనే పావులు ఎందుకు హెచ్చరించిందంటే ఆయన మహిమలో గోలాంటే సంపూర్ణంగా తయారు కావాలా అందుకొరికే మనకి అభిషేకం అనుగ్రహించబడింది విషయాన్ని జ్ఞాపకం చేసి ఈ స్థలమందు నేను సమాధానము నిరుప అనుగ్రహించదను ఇదే సైన్యములకు అధిపత్యకు యహో వాక్ ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత మనలో ఉంటే మనకు సమాధానం ఉంటుంది ఆయన మన సన్నిధిలో మన స్థలంలో ఇక్కడ ఉంటే మన మధ్యలో ఉంటే మనకు సమాధానం ఉంటుంది అన్న విషయం జ్ఞాపం ప్రభు మన ప్రభు ఎక్కడ జీవి ఎవరి జీవితంలో ఉంటే సమాధానం ఏ మందిరంలో ఆయన అడుగు అక్కడ సమాధానం అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండు నాలుగవ ప్రవచనము పదవ వచనం నుంచి ఆరంభమవుతుంది అది క్లుప్తంగా తీసుకొని మనం ఈ రోజు వాక్యాన్ని ముగించుకుందాం నేను అనుకుంటా బహుశా వచ్చే వారానికే ముగిస్తాం జకర్యా నేను అనుకున్నాను ఈరోజు సాయంత్రం అనుకుంటున్నా ఈ రోజు అయిపోతుంది ఈ రోజు అయిపోతుంది ఈ రజు అయిపోతుంది అనేది అది శరీరమైన బలీత కదా అయిపోతే నాకు కూడా ఎట్లుందంటే ఎంత త్వరగా అయిపోతే మనం ఇంకా అనేకమైన పనుల వెళ్ళిపోవచ్చు కదా ఇంకే ఇంకేదైనా సేవలు వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటా ఉంటాం ఇంకా వేరే చేయచ్చు కదా అని ఇవన్నీ మన బలీతలే కానీ మనల్ని హెచ్చరిస్తాడు మనల్ని సరి దేవుడు నువ్వు ఎందుకంతా ఆతారపడుతున్నావు ఎందుకు వరిగిస్తున్నావు నా టైం కదా నీ టైం కాదు కదా నా పని కదా మీ పని కాదు కదా సేవకులు ఉంటారు నేను కష్టపడి శమటోర్చి రక్తం పోనంతగా ఎన్నో సార్లు యాక్సిడెంట్స్ అయ్యి ఎంతో కష్టపడి ఈ మందిరాన్ని కట్టినాను నువ్వు పిచ్చి పని చేస్తున్నావు నీ సొంత మందిరం కట్టుకుంటున్నావు నీ ప్రభు మందిరం కొరకు నువ్వు అట్లా ప్రయాసపడవు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త చెల్లారా నా యొద్దకు రండి నా కాడి సెలువైంది నా భారము తేలికైంది నా యుద్ధకొచ్చి నేర్చుకొని వాటిని మోయడం నేర్చుకోండి అన్నాడు కాబట్టి నువ్వు ఎంతగానో ప్రయాసపడి ఏమేమో మోస్తున లోకంలో అవన్నీ సైతాను కాడులు సైతాను బరువు అవి మనకు అవసరం లేదు మన ప్రభు బరువు చాలా తేలికైంది ఈ విషయం అర్థం చేసుకోవాలి ఈరోజు పదవ వచనంలో ఆయన నాలుగవ ప్రవచనం ఆరంభమవుతుంది ఐదవ ప్రవచనంతో ఇవాక్యం ముగిస్తుంది నాలుగవ ప్రవచనంలో ఏమైంది చూడండి పదవ వచనం మరియు దర్యావేషలుబడి అందు రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల ఈ విషయం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి దర్యావేషలుబడి అందు రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినమన్నా యహోవాక్ ప్రవక్త హగ్గైకి ప్రత్యక్షమై సెలవించినది ఇది చాలా ఆశ్చర్యకరమైన ప్రవచనం ఎందుకంటే అది ఆ ప్రవచనం నేను ధ్యానిస్తుంటే నాకు ఒళ్ళు జల్దరిస్తుంది భయంతో ఎందుకంటే ఆయన కొన్ని ఉప్మాల చెప్పింది ఆ ప్రవచనంలో అది అర్థం చేసుకోవడం కొంత కష్టం కానీ మనం ప్రయత్నం చేయాలి ఈరోజు దాన్ని అర్థం చేసుకుని ముఖ్యంగా ఈ ప్రవచనాన్ని మనం ఆరంభించక ఒక్కసారి జకరియా గ్రంథము మొదటి అధ్యాయం జనించండి మొదటి అధ్యాయము మొదటి వర్షంలో ఒకసారి ఆ వర్షణం చూడండి అంతే దర్యవేషలుబడి రెండవ సంవత్సరము ఎనిమిదవ నెల అంతేనా యహోవాక్ ప్రవక్త యూను పుట్టిన జరక్య కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా అర్థం చేసుకోవాలి క్యాలెండర్స్ కదా మనం ఎప్పుడు జనిస్తా ఉంటాం సరే సరే ఇక్కడ దర్యావేశం ఇప్పుడు బౌలోని మీద రాజులాగున్నాడు అక్కడ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం రెండవ సంవత్సరము రెండవ సంవత్సరం ముందు నెల అనుందా ఇప్పుడు హగ్గై పదవ వచనం చూడండి రెండవ అధ్యాయం పదవచనం రెండవ సంవత్సరము తొమ్మిదవ నెల అంతేనా ఇదేనో నెల జకర్యాల బాగా అర్థం చేసుకోండి హగ్గయి జకర్య ఒకటే కాలానికి సంబంధించిన వాళ్ళు ఒకటే నెలలకు సంబంధించిన వాళ్ళు అయితే ఈ విషయం కూడా మనం బాగా ఆశ్ మనము దీన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎక్కడైతే హగ్గయి సేవ జీవితము అంటే ఆయన పని ముగిస్తుందో మనం ఒక పని కొరకు ఓడబడుతూ ఒకప్పుడు గంభీరంగా ఆయన కొరకు వెలుగుతూ ఉంటాం కొంతకాలం చలబడతా ఉంటాం కొంతకాలం వెలుగుతా ఉంటాం అది ఆయన విధానం ఒక ప్రాంతంలో నేను గంభీరంగా నడిపిస్తాడు ఇంకొక ప్రాంతంలో ఇంకొక గంభీరంగా నడిపిస్తాడు అది విధానం అది ఎందుకంటే అన్నీ నేనే చేయాలా అనుకుంటే నేను మాడిపోతా నాకు తెలుసు అలసిపోతా నా శరణం కృషించిపోతుంది రోగగ్రస్తం అయిపోతుంది అన్ని నేను చేయడానికి వీల్లేదు ఈ విషయం అర్థం చేసుకోవాలా సేవ జీవితంలో అందరం చేయాలా అన్ని నేను ఒక్కడే చేస్తే ఖచ్చితంగా నా కాలం ముగించిపోతుంది ఈ శరణం కృషించిపోతుంది ఎందుకంటే దీనికి ఒక బలహీనత ఉంది కదా దీనికి నియమం ఉంది దీనికి తగిన రెస్ట్ అవసరము తగిన ఆహారం అవసరము ఇవన్నీ మనం పట్టించుకోవాలి జాగ్రత్తగా ఈ ఏ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండగలము ఏ హారం తింటే నీకు శక్తి ఉంటుంది ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ ఏ రీతిగా నీకు సేవలో వాడబడుతుంది ఇవన్నీ జ్ఞానం చాలా అవసరం అని నేనే చేయాలా అనుకుంటే నేను త్వరగా కలిసిపోతాను యాభై ఏళ్ళే కలిసిపోవలసింది ఏళ్ళకి కలిసిపోతావు ఎందుకంటే అని నేనే చేయాలని ఇది తప్పు ఆయన ఏ పని చేయమని చెప్తే ఆ పని నేను చేస్తా ఏ ఎక్కడ నేను పోయి చేయాలా అనేది నీకు తెలవాలా నువ్వు ప్రాంతంలో అందుకే కనిపెట్టుకోవాలా నా దగ్గర కొంతకాలం కిందట ఒక బ్రదర్ వచ్చింది మా ఇంట్లో పని చేస్తాను ఇప్పుడు చాలా కాలం కిందట జరిగింది అయితే ఆ బ్రదర్ని నేను నా పని మీద తీసుకొని పోయి బ్రదర్ ఆయన మేస్త్రి పని చేస్తాడు అయితే రేకులన్నీ ఊడబెడికి కొత్త రేకులేయాల అదే ఆయన అప్పచెప్పబడ్డ పని సరే ఎందుకో ఆ రోజు మా అమ్మే మనది అంటే రేకులు ఇప్పకముందు ప్రార్థన చేద్దాం స్టార్ట్ చేయకముందు ప్రార్థన చేసాం అనేటప్పుడు ప్రార్థన చేస్తామని ఆరంభించకుండానే ఆయన ప్రార్థన ఎత్తుకున్నాడు అసలు ఆయన పని కాదది ఎవరు ప్రార్థన చేస్తారు సాధారణంగా పెద్దవాళ్ళకి ఇస్తాం కదా మనం ఎక్కడన్నా ఆయన పనివాడు అక్కడ ఆయన రేకులు తీసి ప్రార్థన చేయాలా రేకులు తీసి కొత్త వేయాల ప్రార్థన చేద్దామని చెప్పిన ప్రార్థన చేయకముందే దనదాన్ని ప్రార్థన చేసే అంటే అక్కడ బాగా అర్థం చేసుకోండి నీ మీద అభిషేకం ఉండొచ్చు నాకు విశ్వాసం ఉంది దేవుడు కార్యం చేస్తాడు అని నువ్వు తీర్మానించుకోవచ్చు కానీ నీకు అప్పగించబట్ట పని స్టెఫెన్ జీవితం పోయిన వారాన్ని అట్టుపోయిన వారాన్ని గణించడం మనం అదే స్టెఫెన్ మీద ఎంతో అభిషేకం ఉండే గంభీరమైన అభిషేకం అద్భుతాలు జరుగుతున్నాయి కానీ ఆ రోజు ఆయన అన్నం ఆహారం వడ్డించడం కొరకు ఏర్పరచబడ్డవాడు అప్పస్తుల ద్వారా పెద్దలందరూ స్టెఫెన్ తగ్గిన యనస్థలకు చెప్పిరేమని ఈ రోజు మీ పని అన్నం వడ్డించడం స్టెఫన్ ఆ పని చెప్పకుండా బయట వాక్యం చెప్పి ఎంత కఠినంగా ఉంటుందంటే మీరు ఆ వాక్యం ఎప్పుడైనా జనించండి నేను ఎన్నిసార్లు ధనించను ఆ యాజకులు పెద్దలందరూ ఒక జగలో కూర్చుంటే వాళ్ళకి డైరెక్ట్ గా వాక్యం చెప్తాడు కఠినంగా ముష్కరులారా కఠిన హృదయ మొండి మెడల వాటి వరలారా అని ఇంత కఠినంగా చెప్తాడు వాక్యం అభిషేకం ఉంటే అట్లనే ఉంటది కానీ బాగా అర్థం చేసుకోండి ప్రవక్తల ఆత్మలు వారి వారిలో స్వా వారి స్వాధీనంలో ఉన్నాయి నీ స్వాధీనంలో నువ్వు ఉండాల నీ ఆత్మని నీ స్వాధీనంలో పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది నా మీద పరిశుధాత్మిక అభిషేకం ఉంది నేను కరెక్ట్గా ఉన్నాను వారు తప్పుననేసి వాగుతే ఏమైతే రాళ్లు జరిగింది అది ఆ నువ్వు అన్నం పట్టించాల్సింది పోయి నువ్వు బయటపై వాక్యం చెప్తున్నావు మంచిదే వాక్యం చెప్పాలి అభిషేకం ఉంది కానీ ఏ టైంలో ఏం చేయాలనేది కేవలం ప్రార్థన రూపకంగా నీకు తెలుస్తుంది నువ్వు ప్రార్థన చేయకుండా ఆ ప్రదర్ ఆ నుంచి పడి నా కండ్ల ముందు ఏం చేసిండి ప్రార్థన చేసి రేపు ఆడబేరికేసిండే నట్లు రేపు పైకి లేపి ముందు కాలు పెట్టిండి ముందే ఉంటుంది రేపు పైకి లేపినాక దూల మా దూలాలు ఉంటాయి కదా ఆ రేపు ఊడబేరికి ముందు కాలు పెట్టిండి కింద ఏమి ఉంటది ఉంటది కదా ఆరుగల పడ్డాడు కళ్ళ ముందు పడి వెన్ను పూస మీద క్రాక్ వచ్చింది ఎంట తీసుకోమనే నేను తీసుకుపోయి హాస్పిటల్ వేస్తే ఎంతో ఖర్చే జరవచ్చు అక్కడ డాక్టర్లు నువ్వు ఏమైనా పిచ్చావు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు అసలు డాక్టర్ అన్యుడు కాబట్టి అతనే మాట్లాడతాడు కానీ మన బాధ్యత కదా సేవ జీవితంలో ప్రతి నువ్వు ఆయనకి సాక్ష్యంగా జీవించాలి ఆయనకి మాదిరిగా జీవించాలి యూ మస్ట్ బి అ గుడ్ స్టూర్డ్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని బైబుల్లో ప్రతి విషయంలో నువ్వు ఎగ్జంపరీ లైఫ్ లో జీవించాలి ఆయన కొరకు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరికలాగా చెప్పబడింది ఈ నాలుగవ ప్రవచనం సంబంధించిన ఆశ్చర్యకరం ఏంటంటే ఈ యాభై వేల మంది గొప్ప గొప్ప సేవకులు మంచి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళు అరవై సంవత్సరాల వృద్ధులు యవనస్థులు ఇప్పుడు వృద్ధులు అంత వైభవం చూసి సేవ చూసిన వీళ్ళందరూ ఒక తప్పు చేసినారు ఆ నాలుగవ ప్రవచనం దానినే అర్థమైతుంది ఏంటో తప్పు క్లుప్తంగా చెప్తే వచ్చేవరదని మనం కొనసాగించుకుందాం ఈ రోజు దాన్ని ముగించం డీటెయిల్ గా ఏం చేసిన వీళ్ళు అపవిత్రమైన హస్తాలతో దేవుని మందిరానికి ఆడుతున్నారు నాలుగో ప్రవచనం ప్రభు హెచ్చరిస్తాడు అందుకే నాకు ప్రవచనం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ప్రవచనాల ద్వారానే ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలా బైబుల్ అనేది బైబిల్లో ఉండే వాక్యలు అవి ఆగ్య్యలు ఆగ్యల్ ఆగ్యనట్టాం కదా ఆగ్ఞల్ ఆగ్య్య అంటే అర్థమైంది నువ్వు తూచా తప్పకుండా వాటిని పాటించాలి అంతే ఇన్స్ట్రక్షన్స్ కి ఆగ్ఞలకి తేడా ఉందా లేదా ఇన్స్ట్రక్షన్స్ అంటే నీ ఇష్టం నీకు చెప్తున్నా ఈ పని చేయద్దు బాబు అని చెప్తున్నా అది నీ ఇష్టం కానీ ఆజ్ఞ ఈ పని చెయ్యొద్దు అనేది ఆజ్ఞ ఆజ్ఞకి ఇన్స్ట్రక్షన్స్ కి ఆజ్ఞకి సలహాలకు తేడా ఇది సలహాలు ఇచ్చేటి పుస్తకం కాదు ఇది ఆజ్ఞల పుస్తకం దీన్ని నువ్వు పాటించకపోతే నీవు శమలకుండా పోతావు హత సాక్షులుగా కాక తప్పదు ఎందుకంటే సగం సత్యం సగం అబద్ధంలో సంపూర్ణంగా సత్యాల కావాలి కాబట్టి ఆయన నిన్ను మరణంకి అప్పగిస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన మరణంలో పాల్పొందలేదు కాబట్టి కాబట్టి వీళ్ళు ఈ నాలుగవ ప్రవచనం కష్టపడికి పదవ అధ్యాయ కష్టపడికి పదవ వర్షం కష్టపడికి అపవిత్రతలో జీవిస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేసినో మనకు తెలియదు వచ్చే వారం దాని దీర్ఘంగా ఉన్నది ధ్యానిద్దాం వాళ్ళు పాపంలో జీవిస్తున్నారు అప్పుడు హగ్గైదు దేవుడు మాట్లాడుతున్నారు మీరు అపవిత్రమైన హస్తాలతో ఈ మందిరాన్ని గడితే ఇది పవిత్రం అయిపోతుందా శవాన్ని ముట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసినా పవిత్రం అయిపోతావా పాత నిబంధన కాలం విధానం అది అపవిత్రమైన దాన్ని ఏది ముట్టినా ఆ రోజంతా నువ్వు అపవిత్రంగానే ఉంటావు నువ్వు ఊరి చివరిన ఉండి స్నానం చేసుకుని ఆ రోజు వరకు అక్కడే ఉండి మళ్ళా తిరిగి సాయంత్రం ఇంటికి రావాల్సి అది విధానాలు ఆ రోజు వల్ల జరిగింది అపవిత్రమైన దాన్ని పెట్టుకొని నువ్వు ఎంతగా పవిత్రంగా ప్రయత్నించినా పవిత్రంగా ఉండగలవా అన్న ప్రవచనమే ఈ నాలుగవది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలి ఎందుకంటే బోధకులకు డబుల్ పనిష్మెంట్ అని బైబుల్ ఉంది సేవ జీవితంలో డబుల్ పనిష్మెంట్ తీసుకుంటారు సేవకులు మీరెవరో నాకు తెలియదు అన్నాడు ప్రభు నీ నామన్నా ప్రవచించలేదా నీనావునా రోజు స్వస్థపరచలేదా నీనామన్నా లేదా పబ్లిక్ మీటింగ్స్ చేయలేదా గొప్ప గొప్ప చేయలేదా పెద్ద పెద్ద మంత్రాలు కట్టలేదా ఎన్నో సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు సేవ చేయలేదా మీరు ఎవరో నాకు తెలదు అక్రమం చేయవలన్నారా నా యుద్ధ నుంచి నా యుద్ధ నుంచి వీళ్ళని కట్టేసి చీకటి గదిలో పడేయండి అన్నాడు ఆ ప్రవచనం దానికి సంబంధించింది వాక్యం ప్రభు చెప్పింది సేవకులు నరకంపొననేది ఊహిస్తేనే ఒళ్ళు జల్దరించాడు కాబట్టి మనము మనకి కొన్ని వారాల నుంచి దేవుడు ఇదే విషయం చూపిస్తుంది నీ హృదయ పరిస్థితి చాలా ప్రాముఖ్యమైంది పరిశుద్ధమైన హృదయము పరిశుద్ధమైన హస్తాలు కలిగి నువ్వు ఆయన జీవించడం నేర్చుకోగలం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన అపవిత్రతను భరించలేదు నిషిద్దమైనది ఏది కూడా ప్రలోకరాజులో ప్రవేశించలేదు నిషిద్దమైనది ఏది కూడా అలా ప్రవేశించలేదు మనం అట్లుండడానికి వీల్లేదు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నిత్యము సేవలు పర్వతం మీద మన గొరపిలతో మన ప్రభుత్వం పాటు మనం నిరసించడానికి మనం పరిశుద్ధంగా తయారుగా తప్పదు అందుకే పోలవరం మనం అదే విషయం చేసినాం ధాన్యలు శ్రద్ధ అబెందుకోలు అంత వికృతమైన క్రూరమైన దేశంలో ఉంటూ భయంకరమైన కాలంలో ఉంటూ కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించారు ప్రతి చిన్నదానికి మనం శ్రోదలో పడిపోతే నువ్వు ఇక్కడ నిలబడడానికి ఇక్కడ కూర్చోడానికి అసలే వీల్లేదు అవన్నీ నువ్వు అవన్నీ రుచి చూసి వాటిని అసహించుకొని బయటకు వచ్చినావు ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అన్న సత్యాలు ఎన్నిసార్లు గ్రహించినావు అది కొంతసేపు కొంతసేపే నీకు ఆనందంగా ఉంటుంది కానీ అది చివరికి నేను మరణానికే నడిపిస్తుంది అన్న సత్యం గ్రహించినాక నువ్వు ఈ లోకంతో కట్టుబడి జీవించవు ఈ లోకపు ఆచరణ పాటించవు అనేక పరిపరి విధాలుగా శోధనలు వస్తూ ఉంటాయి మనకి వాటి అన్నిటి జయించాలా తప్పకు ఇరుకు మార్గంలో ప్రయాణిస్తున్నావు ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తున్నావు ఇరుకు మార్గం చివరి వరకు పోవాల కాబట్టి ఇది రెండు విధాలుగా ఇరుకు సంబంధించిన విషయాలు ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు కాబట్టి మనము పవిత్రమైన హస్తలతో పవిత్రమైన జీవితంతో జీవితంలో ఆయన నిస్తించి గెనపరచడం నేర్చుకోవాలా అటువంటి పరిశుభత కేవలం బాగా అర్థం చేసుకోండి నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు పవిత్రంగా కాలేవు నువ్వు ఎంత వర్షిప్ చేసినా నువ్వు పవిత్రంగా కాలేవు నీ నడతని నువ్వు శుద్ధీకరించుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా అని నూట కీర్తనలో మనం ఆ విషయం ధనిస్తాం ఎవరు ఏ రీతిగా తమ నడతను శుద్ధీకరించుకోరూ కేవలం దేవుని వాక్యం ద్వారా ఆయన వాక్యాన్ని ధరించాలి నీకు అసహమేయచ్చి పొద్దున్న లేస్తే నిర్లక్ష్యం చేయొచ్చు నువ్వు కానీ నువ్వు నిర్లక్ష్యం నుంచి బయటికి రావాలి ఎందుకంటే అది దుష్టిని ఆత్మ నిర్లక్ష్యం నుంచి బయటికి దేవుని వాక్యం పట్ల ఆసక్తి ప్రేమని పుట్టాలా నువ్వు పరిశుద్ధించి నువ్వు పరిశుద్ధపరచబడాలంటే ఆయన వాక్యం తప్ప వేరే మార్గమే లేదు ఆయన ఒకసారి నన్ను ఆయన రక్తంలో నా పాపాలకు అడిగేసి నేను పరిశుద్ధంగా అయిపోయినా అంటే సరిపో నీ రక్షణని కొనసాగించుకోవాలా అన్న విషయాన్ని హెచ్చరించడండి ఒక వాక్యం చూపించి నేను ముగించేస్తాను కోరింతల రక్షణ పత్రిక మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము చివరి వచ్చనం కొనసలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము చివరి వచనం కాగా నా ప్రియ సహోదరలారా పౌలు హృదయ పరిస్థితి చేసుకోండి నా ప్రియ సహోదర్లారా అని సంబోధిస్తుండే ఆయనకు ఎంత ప్రేమ ఉంది మనుషుల పట్ల చూడండి మీ ప్రయాసము దేవుడు మిల్ల గురించి మాట్లాడుతున్నాడు మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కావద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కావద్దు అంటే వ్యర్థం అవుతదేమో అని హెచ్చరిస్తున్నాడు అని ఎరిగి స్థిరులను కదలని వారిను ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎన్నటికి ఎప్పటికి ఆసక్తులై ఎండడి అంతేనా ఎప్పటికీ ఆసక్తి అయిన ఎట్లా ఇవి ఇవి రాసుకోవాలా ఇవి చేతి మీద రాసుకోవాలా పొద్దున్నే ఇంటి బోగ ఆఫీస్ బోక రాసుకోవాలా ఆ రోజు బస్సులో కూర్చొని పోతుంటే అవి చూసుకుంటుండాలా నేను ఇట్లా ఉండగలనా ఇట్లా జీవించగలనా అది తీర్మానం సంబంధించింది కదా నువ్వు తీర్మానించుకుంటున్నావు ఈ వాక్యం ఈ వాక్యం చేత నువ్వు చిక్కబడతావు ఇది నువ్వు స్వీకరించినప్పుడు నువ్వు చిక్కబడతావు దాని నుంచి కాబట్టి ప్రకారంగా జీవించాలా నువ్వు అయిన స్థిరంగా ఉండగలవా నీ దగ్గరకు వచ్చిన ప్రతి వాక్యాన్ని ప్రకారంగా జీవించగలుగుతున్నావా అవి మర్చిపోయేటట్లు వాడు చేస్తున్నట్టు వాడి బుద్ధి కదా దొంగలిస్తాడు నీ దగ్గర నుంచి నువ్వు వాటిని మర్చిపోకుండా ఉండాలంట మరొకసారి చూడండి మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కా కాదని ఎరిగి స్థిరులను స్థిరులు అంటే స్థిరులు అంటే స్థిరత్వం మీరు స్థిరులు అంటే పోయినవరం క్లిష్టం ఆ ఒలివ చెట్టుని కదిలిస్తే ఆ పండ్లని రానిపోతాయి ద్రాక్ష పరిగ అంటే ఆ చెట్టు పడిపోయిన ఏమంటారు అని తీగలు వాటికి కొన్ని ఉంటే అక్కడక్కడ పడిపోయిన పండ్లు వాటి వల్ల నువ్వు ఉండడానికి వీలేదు ఎందుకంటే అవి షేక్ చేస్తే పడిపోతాయి హెబుల్ రషా పథకంలో చూసినాం మనం పరిమాణము పరిణామ అధ్యయనంలో మనం షేక్ కాము కానీ యుగ సమాప్తిలో ఆయన షేక్ చేయబోతున్నాడు అని ఇందాక చూసినాం వాక్యం యుగ సమాప్తిలో ఆయన షేక్ చేయబోతుంది లోకాన్ని ఎవడు గట్టిగా ఉండగలడు నువ్వు ఆయన స్థిరంగా ఉండాలని వాక్యం చెప్తుంది నువ్వు స్థిరంగా ఉండాలా మీరు స్థిరులు కదలనివారు రెండు హెచ్చరిస్తాడు స్థిరత్వం అంటేనే కదలని కదా మీరు స్థిరంగా ఉండాలా కదలద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది మీరు స్తిరులు కదలనివారు ప్రభు కార్య అభివృద్ధి అందు ఇది చాలా ముఖ్యమైనది నువ్వు నిజంగా సేవ జీతంలో ఉంటే కార్య అభివృద్ధి కొరకే ప్రయాసపడతావు కానీ నీ సొంత కార్యాల కొరకు నువ్వు ప్రయాసపడవు ఇదే నేను హెచ్చరించని రోజు ఆయన కార్య అభివృద్ధి అందు ఎన్నటికి ఆసక్తులై ఉండాలా ఎప్పటికి అంతేనా ఎప్పటికి ఆసక్తి కరిగి మనం ఉండాలా ఆసక్తులై అంటే ఎక్కడని ఆశ నీకు సగం సగం ఉండడానికి వీల్లేదు నువ్వు నులివెచ్చనిగా ఉండడానికి వీల్లేదు ఉంటే ఆయన ఉంచేస్తాడు ఆయన ఉంచొద్దు మనల్ని ఆయన ఆయన హృదయంలో భద్రంగా భద్రపరచుకోవాలి ఎందుకు భద్రపరచుకుంటాడు నువ్వు స్థిరంగా ఉంటే చివరి వరకు బాగా అర్థం చేసుకోండి చూడండి మీ ప్రయాసము ప్రభు నందు కావద్దు అంటే వ్యర్థం అందుకే నీ నామన ప్రవచించలేదా అన్న గొప్ప గుంపది సేవకుల గుంపు మీరెవరో నాకు తెలియదు అంటాడు నీ సేవ చేసిన మీరెవరో నాకు తెలియదు ఏసు క్రీస్తు నామం నా పాపసం పొందిన మీరెవర వెళ్ళదు ఏసుక్రీస్తున్న దయ్యను వెగొట్టిన మీరెవరో నాకు వేరే ఒక యేసుని మీరు వెంబరించారు కాబట్టి మీరు నన్ను గుర్తించలేరు నేను మిమ్మల్ని గుర్తించాను నా ముద్ర మీ మీద లేదు నా అభిషేకం మీ మీద లేదు కాబట్టి నేను మిమ్మల్ని గుర్తించారు మీరు నాలో ఎప్పుడు స్థిరులుగా లేరు మీరు ఎప్పుడు షేక్ అయిపోయారు ఆ ఒలివ చెట్టు పండ్లు పడిపోయినట్టు మీరు కింద నాతో బట్ లేరు నాలో మీరు అంటు కట్టబడ్డవారు కాదు మీరు మీరు అంటు మీరు ఈ రోజు ఆయన సన్నిధిలో నుంచి పడిపోయిన గుంపి మనం అట్లా ఉండడానికి వీల్లేదు అని పౌలు ద్వారా ప్రభు మనం హెచ్చేస్తారు కాబట్టి ఆయన కార్య అభివృద్ధి అందు మనము ఎప్పటికి ఎప్పటికి ఆసక్తి కలిగి ఉండాలా ఈ ఆసక్తి మనల్ని భక్షించాలా నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను పక్షించుకునేది అనడం కదా నీకు కూడా అటువంటి ఆసక్తి ఉండాలా నిన్ను పక్షించాలా నాకు పొదన పూట లేచి ప్రార్థన చేసి ఉంటే ఏడుపు వస్తుంటే నేను మీరు చేసిన దాంట్లో ఐదు పర్సెంట్ కూడా చేయలేకపోతున్నాను అని చెప్పి బాధ అనిపిస్తా ఉంటది ఆసక్తి ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను సరే బలంతలు కొన్ని ఉన్నాయి కొన్ని కొన్నిట్ల చిక్కబడ్డం వాటి నుంచి బయటికి రావాలా తప్పదు బయటికి రావాలా ముందుకు పోవాలా నీకు ఆసక్తి చాలా అవసరం నా తండ్రి ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుకునేదని చెప్పి ఆయన వాళ్ళందరినీ వెలగొట్టిండు కదా రూకలు మార్పిడి చేస్తున్న వాళ్ళని వెలగొట్టిండు వాటన్నింటినీ తరలించేసి దేవుని మందిరాన్ని వాళ్ళు దొంగలు గుహ మార్చి ఈ రోజు జరుగుతుంది ఆ ప్రపంచ ఆ ప్రవచన మారాజు ఆరంభమై ఈ రోజు సంపూర్తి అవుతుంది ప్రపంచం అంతటా అది దొంగల గుహగా మారింది మనీ ఎక్స్చేంజ్ సేవ జీవితం అంతా మనీ ఎక్స్చేంజ్ అంతకంటే పలవరాజ్యము దేనికి సంబంధించింది తినడానికి త్రాగడానికి ఆనందించడానికి కాదనడా లేదా ప్రభునందు ఆనందించడం ఒకటి తప్ప ఏం లేదు పల్లగరాజ్యం సంబంధించిన విషయం ఆ బోధ ప్రభు మనకు చూపించిన ఎన్నిసార్లు కాబట్టి అటువంటి స్థిరమైన జీవితము మనము కదలిని జీవితం అలా జీవించాలా ఆయన ఈ లోకాన్ని తిరిగి షేక్ చేయబోతున్నాంటే బాగా అర్థం చేసుకోండి పర్లోక రాజ్యాన్ని షేక్ చేయబోతున్నాడు దాని మీద పండ్లు ఉంటాయా లేవా అనేది అనుమానం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొనున్న అన్ని పడిపోతాయి పండ్లు అన్ని రాలిపోతాయి అందరు హతాసాక్షులు కావడం మనం చూడబోతున్నాం కాబట్టి మన కాలంలో అది సంపూర్ణంగా జరగబోతుంది కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి మనం ఎట్లా జీవించాలనుకోరు ప్రభు నేను జాగ్రత్తగా ఉంటాను పరిశుద్ధంగా ఉంటానట్లే సరిపోతుంది ఉండాలా అనేకులకు నీ మీద అభిషేకానికి తగి సార్థకం నువ్వు చేసుకోవాలా అనేకులకు పోయి ఇది నువ్వు ధైర్యంగా ప్రకటించాల అటువంటి కృపభాగ్యం ప్రభు మనకు అనుకరించడానికి ప్రాధాన్ పరిశుతులకు దేవ వందనాలైనా మీరు అనేక సార్లు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభా మేము వింటున్నాము ఆ యొక్క హగ్గలో ఉన్న ఇస్సల్ పేరులాగా జీవిస్తున్నాం ప్రభా సారంభి నివసిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తున్నాం తినుచు త్రాగుచు సుఖించున్నాం ప్రభా కాని మీ పని మేము మర్చిపోతున్నాం ప్రభా మంగళవారం వస్తేనే అది జ్ఞాపకానికి వస్తుంది ఇది ఎంత త్వరగా అనేకులకు ప్రకటించాలా అన్న తపన మీలో ఉంది ప్రవ్వా మీ దూతలతో మీరు చేయగలరు కానీ మీరు మమ్మల్ని ఏర్పరచున్నారు వా పని కొరకు మనుషులని మీ బిడ్డలను కానీ మేము మా ఐహిక విచారణ మునిగిపోయినాం ప్రవ్వా ఉద్యోగాలు కుటుంబ జీవితాలు సంపాదన వీట్లలోనే నిమగ్నం కానీ ఈ పని మేము చేస్తలేం ప్రవ్వా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం మేము రోషం కలిగి పౌరుషం కలిగి అభిషేకం కలిగిన సత్యాన్ని మేము ఈరోజు నేర్చుకున్నాం దాన్ని దాన్ని మేము పాటించాలా బీదలకు మేము సువార్త ప్రకటించాలా ప్రవ్వా ఆత్మలో బీదలు ప్రవ్వ సత్యాన్ని గ్రహించలేని స్థితిలో వారికి మేము ప్రకటించాలా గొప్ప జనం ప్రకటించాలా అనిలో ప్రకటించాలా సిగ్గుపడది లేదు భయపడలేదు అటువంటి సేవలు నడిపించి వచ్చిన వాళ్ళందరినీ ఆశ్రయించి మీరు అగవ శచుకోమని ఇంటికి తిరిగి వెళ్తుండగా మీ యొక్క కృపల్లో జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా నడిపించామని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించడం ఆం తండ్రి ఆమె